స్మరా హృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయనజాగర సుషుప్తమై నిత్యం తద్బ్రహ నిష్కళ నూతసరో గురురాతి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ శ్రుతిస్మృతిపురా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకర కృష్ణాయ వాసువాయ దీనందగోపకరా नमो ओ, अधा अनंतरम अन बुद्धिशुद्धिजेसक तरह अतःचे अन्स्मा सौलभ्यम भक्त భక్తి చాలా సులభమైనటువంటిది స్వరూపస్థితిని ఎరుకుపరిచేటువంటిది నిరపాయమైనటువంటిది సురక్షితమైనటువంటిది గనక అత ఈ కారణం చేత భక్తి వ్యాఖ్యా కాబట్టి దాన్ని వ్యాఖ్యానిస్తున్నామని నిన్న ప్రథమ సూత్రం చూచాం పరమ ప్రేమూప సాత్వస్మిన్ పరమ ప్రేమరూప సాత్తు అస్మిన్ పరమ ప్రేమ రూపా ఇక్కడి ప్రేమ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ పోతున్నాడు అంటే భక్తి ఇది పరాభక్తి ముఖ్య భక్తి కూడా అంటాం ఇది ముందు ముందు మనకు తెలుస్తుంది రెండవ భక్తి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ పరాభక్తి ఏదైతే ఉందో ज्ञा ग्णान, की भेद अभेदक्ति तरह मन को आ मुख्य भक्ति अदे गौण भक्ति <coughs> प्लीज साक्ति अभी इकती अस्म प्वरे భగవంతుని ఎందు సప్తమి అస్మిన్ పరమప్రేమ రూప అది సా భక్తి ఏదంటే అస్మిన్ పరమేశ్వరే పరమ ప్రేమ రూప ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే అపర ప్లేస్ పరమ అపర తర్వాత వస్తుంది పరమ ఉత్కృష్టమైనటువంటి ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ దీనిని కలిగి ఉండడమే భక్తి సా భక్తి భగవంతుని ఎందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే భక్తి అనేది దాని యొక్క అర్థం సా తు అస్మిన్ కాబట్టి ప్రత్యేకించి రాముడు కృష్ణుడు అది ఇది అని అనుకుంటే అస్మిన్ ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉందో ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో అస్మిన్ దానియందు బ్రహ్మమునందు ఈశ్వరునియందు అస్మిన్ పరమేశ్వరే పరమప్రేమ రూప అది ఉత్కృష్టమైనటువంటి భక్తి పరమహ అపరిచ్ఛున్న అనంత కబడి దేశత కాలత వస్తుత అపరిచ్ఛున్న ఒక దేశం చేత గాని కాలం చేత గాని లేక పరిస్థితి వల్ల గాని పరిచ్ఛున్నంగాకుండా ఉండేటువంటిది పరిమితంగానేటువంటి భక్తి అనంతమైనటువంటి భక్తి ఇది పరమప్రేమ రూప కనుక భక్తికి నిర్వచనం చేశాడు నారద మహర్షి ఏ భక్తిని అయితే మనకు అందిస్తున్నాడో పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి దానిని గురించి చెబుతూ అశ్విన్ పరమేశ్వరుని ఎందు అస్మిన్ పరమేశ్వరే ఈశ్వరే పరమ ప్రేమ రూప ఉత్కృష్టమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో సా భక్తి భక్తి అనేటువంటిది భజ్ అనేటువంటి ధాతువులో నుంచి వచ్చింది భజ ధాతు భజ్ సేవాయాం అని ఉత్పత్తి కాబట్టి భజంట సేవ ఇప్పుడు భజన అంటే కూడాను సేవ ప్రహ్లాదు చెప్పినట్టుగా నవ విధ భక్తులు తొమ్మిది రకాలైనటువంటి భక్తి తత్వాలున్నాయి శ్రవణం కీర్తనం విష్ణోహం స్మరణం పాదసేవనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ తొమ్మిది రకాలైనటువంటి భక్తి తత్వాలు ఏవైతే ఉన్నో ఇవి తొమ్మిది రకాలైనటువంటి భక్తి తత్వాలు అంటే తొమ్మిది రకాలైనటువంటి సేవలు భగవంతుని విషయంలో అట్లా కనుక భజ సేవాయాం సేవ అనేటువంటిది ప్రధానమైనటువంటిది భక్తి అర్థం భజ సేవాయాం ఉత్పత్తి భజ ధాతు గనక సేవ అని అన్నప్పుడు సాధారణంగా మనం అవగాహన వేరుగా ఉంది మానవ సేవ చూచారా ఆ భజధాతువుల నుంచే వస్తాయి ఇవంత ఎప్పుడైతే భజ సేవాయామని అన్నాడో సేవ అనేక విధాలుగా కనపడుతుంది ఒక మనిషి మరొక మనిషి సేవ చేస్తూ ఉంటాడు ఎందుకంటే అతను హెల్ప్లెస్ కండిషన్లో ఉంటాడు గనక ఆయనకి నేను సేవ చేశానండి ఆయనకి కాలు లేవు నేను నేను తీసుకెళ్లాను ఆయనకి కళ్ళు లేవు నేను దాటించాను ఆయనకు డబ్బు లేదు నేను ఇచ్చాను కాబట్టి మనకంటే కూడాను ఓ తక్కువ స్థాయిలో ఉండి దాని అవసరం అతనికి ఉండి సేవ యొక్క అవసరం అతనికి ఉంది గనక ఈ అవసరాన్ని గుర్తించి మనం వాళ్ళకి సేవ చేయడం అనేటువంటి జరుగుతుంది కృతజ్ఞత కూడా ఉండొచ్చు కొంత కాబట్టి సేవ అనేటువంటి ధాతువుల నుంచి ఎప్పుడైతే భజ భక్తి వచ్చిందో మానవులుగా సేవ చేస్తూ ఉన్నాం మనది నుంచి ఎవడు సేవ అందుకుంటాడు మన వీడికన్నా ఒక పది రూపాయలు ఇచ్చామనుకోండి కాస్త దారిద్ర్యంలో ఉండేటువంటి వాడు తీసుకుంటాడు గానీ ఒక కోటిశ్వరుడు మన దగ్గర తీసుకోడు కనుక ఎవడైతే నిస్సహాయస్థితిలో ఉన్నాడో మన సేవ అవసరమై ఉందో అతను తీసుకుంటాడు అట్లాగే మాతాపిత సేవ తల్లిదండ్రులకు మనం సేవ చేస్తాం మనకి దేహాన్ని ప్రసాదించారు గనక ఈ రోజు మనం ఇక్కడ ఉండడానికి వాళ్లే కారణమై ఉన్నారు గనక మనల్ని పెంచారు గనక పోషించారు గనక కాబట్టి తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాం గనక ఆ రుణ విముక్తి కోసం కూడా సేవ చేస్తాం ఇది మాతాపిత సేవ ఇటువంటిది ఏది లేకపోయినా సంఘ సేవ చేస్తాం సంఘంలో అవసరమై ఉందని చేయడం సంఘానికి నేను రుణపడి ఉన్నానని కూడా చేయడం రెండవది కాబట్టి కేవలం నాకు నేనుగా ఈ ప్రపంచంలో ఆనందంగా జీవించే అవకాశం లేదు నాకు అవసరాలు చాలా ఉన్నాయి ఈ అవసరాలన్నీ కూడా నావలనే నాకు తీరే ప్రశ్న లేదు గనక ఈ అవసరాలు తీరడానికి సమాజంలో చాలా మంది నాకు ఉపకరించాలి కనీసం నేను వేసుకుండేటువంటి షర్ట్ దీన్ని తయారు చేసిన వాడు ఒకడు ఉండాలి కుట్టిన వాడు ఒకడు ఉండాలి ఇది మార్చిపోతే ఉతికిచ్చేవాడు మరొకటి ఉండాలి ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి అలా చూసినప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం గాని మనం వేసుకునేటువంటి బట్టలు గాని ప్రతి ఒక్కటి కూడాను ఏవి మనం తయారు చేసుకునే అవకాశం లేదు కేవలం డబ్బున్నంత మాత్రమైన డబ్బును వారగించి బ్రతకలేం ఈ ప్రపంచంలో దేర్ ఫర్ ఇంతమంది మీద ఆధారపడి ఉండేటప్పుడు కేవలం సమాజం యొక్క సేవల నేను అందుకుంటూ జీవిస్తున్నాను కనుక సమాజానికి నేను కూడా సేవ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడెక్కడ అవసరం అయితే అక్కడ కాబట్టి దేహంలో ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ వైద్యుడు ఎట్లాగైతే చికిత్స చేస్తాడో అట్లాగే ఈ యొక్క సమాజంలో కూడాను ఎక్కడైతే ఈ రుగ్మతలు కనపడుతూ ఉన్నాయో మన అవసరాలు తెలుస్తూ ఉన్నాయో అక్కడ సంఘ సేవ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సంఘసేవ కాబట్టి సంఘ సేవ చేయచ్చు మానవ సేవ చేయొచ్చు తల్లిదండ్రులకు సేవ చేయొచ్చు రకరకాలైనటువంటి సేవలు మనం కొనసాగిస్తూ పోతున్నాం అలా అలా పోతూ ఓ దేశ సేవ చేయొచ్చు అక్కడ పదం వస్తా చూడండి దేశభక్తి చూచరా తమ దేశానికి సేవ చేయడం దేశభక్తి దేశాన్ని పెట్టుకొని ఏమైనా పూజిస్తావా నువ్వు ఏమైనా మేపును పెట్టుకొని ఓం దేశాయనమ భారతదేశాయనమ అని ఏమన్నా అంటావా లేదు కాబట్టి భారతదేశానికి నువ్వు ఎట్లా సేవ చేస్తావా అడుగుతున్నాను ఎట్లా భక్తి చేస్తావు భక్తి చేయడం అంటే దేశానికి ఏ విధమైనటువంటి సర్వీసు మనం ఇవ్వగలమో ఆ విధమైనటువంటి సేవలను అందించడమే దేశ సేవ దాని దేశభక్తి అని కూడా అంటున్నాం కదా పెట్రియాటిజం దేశభక్తి కాబట్టి భక్తి అనేటువంటిది ఎప్పుడైతే భజ ధాతంలో నుంచి వచ్చిందో ఇన్ని రకాలైనటువంటి సేవలని మనకు కనపడుతూ ఉంది కానీ ఇవన్నీ కూడాను సేవల మంచివే చేయాలి కానీ ఇవి అనిత్యమైనటువంటివి ఫల ఫలంలో చూసినప్పుడు అందువల్ల ఇక్కడ నుంచి ఒక వైపు తిరుగుతున్నాం మనం ఈ సేవలు మనం చేస్తూ కూడాను ఏదైతే నిత్య సేవ అనిత్యమైనటువంటి సేవలు కాకుండా నాకు తల్లిదండ్రులు ఉన్నారు సేవ చేశాను వాళ్ళు పోయారు ఇప్పుడు చేసే అవకాశం లేదు సరే కాబట్టి మన సేవలు ఒక్కొక్కప్పుడు నిరుపయోగం అయిపోతాయి ఒక అనారోగ్యంతో ఉండేటువంటి వ్యక్తికి సేవ చేస్తూ ఉండాలి అతను చనిపోయాడు అనుకోండి మృతులు అయ్యాడనుకోండి ఆయన మన సేవలు అందించలేము కానీ భగవంతుని విషయంలో మనం చేసేటువంటి సేవ నిత్య సేవ అతను నశించేటువంటి వాడు కాడు అతను లేకుండా పోయేటువంటి వాడు కాడు అటువంటి భగవంతునికి మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో ఇది భక్తి ఎటువంటి భక్తి అంటే నైమిత్తిక భక్తి అవునా నైమిత్తిక భక్తి అంటే ఒక నిమిత్తం ఇప్పుడు మనం చేసినటువంటి సేవలో నిమిత్తం కనపడుతూ కదా ఆయనకి ఆహారం లేదండి నేను ఆహారం పెట్టాను వీళ్ళకి డబ్బు లేదు కనుక నేను డబ్బు ఇచ్చాను ఈ విధమైనటువంటి సేవలు చేస్తూ మనం ఇది నిమిత్తం ఉంది కారణం ఉంది హేతు ఉంది భగవంతుని నీవు ప్రేమించడానికి భగవంతుని భక్తి చేయడానికి హేతు ఏమిటని అడుగుతున్నాను నేను భగవంతుడికి ఏమైనా నీ సేవలు అవసరమై ఉన్నాయా చూడు బాగా భగవంతుడి కనుక సేవలు అవసరమై ఉంటే మనం చేస్తే పర్వాలేదు నీ సేవ నాకు కావాలని భగవంతుడు అడుగుతాడా అంత నిస్సహాయ స్థితిలో ఆయన ఉండడా సర్వగ్రుడు సర్వశక్తివంతుడు అయినటువంటి భగవంతుడు కాబట్టి హేతులు ఏమిటి భగవంతుడు నేను భక్తి చేయాలి ఎందుకు చేయాలి పడాలి ప్రశ్న అంతకన్నా చేయదగింది ఇంకోటి లేదు కనుక అంతకన్నా చేయదగింది మరొకటి లేదు గనక భగవంతుడిని భక్తి చేయక తప్పదు సార్ ఇది నైమిత్తిక భక్తి కాదు ఏదో ఒక కారణం చేత చేసేటువంటి భక్తి కాదు కృతజ్ఞతా భక్తి అతను మనం చూసినట్టు కృతజ్ఞతా భక్తి కృతం జానా కృతజ్ఞ తస్వ భావ కృతజ్ఞత చేసిన మేలు మరవనటువంటి వాడు కృతజ్ఞుడు అతని యొక్క భావమే కృతజ్ఞత ఇప్పుడు మనలో ఒక భావం ఉంది ఏమిటా భావము కృతజ్ఞతాభావం అది భక్తిగా వ్యక్తమవుతుంది ఆంతర్యంలో భావన రూపంలో ఉంది భక్తిలో క్రియారూపంలో కనపడతా ఉంది ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి మన మనసులో ఒక భావం ఒకటి ఉంది కృతజ్ఞత భావం ఒకటి ఉంది ఇక్కడ క్రియ జరుగుతూ ఉంది ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం అనుకోండి ఓం శ్రీకృష్ణాయనమ కమలానాథాయనమ వాసుదేవాయనమ అని మనం అంటున్నాం అనుకోండి ఇది పూజ మనకు బాక్ష్యంలో కనపడతా ఉంది సపోజ్ ఇదే సమయంలో మన మనసు అదర్వైజ్ ఎక్కడో ఉందనుకోండి ఈ పూజకు అర్థం ఏంటి కాబట్టి పూజని అందరూ చూస్తారు అందరూ గ్రహిస్తారు పూజ తర్వాత మనం అందించేటువంటి ప్రసాదాన్ని అందుకుంటారు ఆనందిస్తారు ని భావాన్ని గ్రహించే శక్తి ఎవ్వరికీ లేదు భావగ్రాహి జనార్దనహ శాస్త్రం భావగ్రాహి జనార్దనహ నీ భావాన్ని చూసేటువంటి వాడు పరమేశ్వరుడు నువ్వు ఏ భావంతో చేస్తున్నావో చూసేటువంటి పరమేశ్వరుడు కాబట్టి భావం ఏదు అంతర్యం అంటే కృతజ్ఞతా భావం ఉంది కృతజ్ఞత భావం ఉంది దేనికి కృతజ్ఞత పోని నీకు తెలిసిన దేవుటో చెప్పు కృతజ్ఞత అంటే మనకు తెలిసిన థ్యాంక్స్ కాఫీ ఇస్తే కూడా థ్యాంక్స్ టీ ఇస్తే థ్యాంక్స్ ఛాయ్ తాగమంటే థ్యాంక్స్ కాబట్టి ఛాయ్ ఇచ్చిన వాడికే థ్యాంక్స్ అంటున్నావే దేహం ఇచ్చిన వాడికి అవసరం లేదా ఈ దేహం ఈ ప్రపంచానికి రాకముందే ఈ దేహానికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా ఈ ప్రపంచంలో తయారు చేసి పెట్టిన వాడికి థ్యాంక్స్ అవసరం లేదా దేహం మనం తెచ్చుకున్నాం మనం తెచ్చుకుంటే ఈ విధంగా ఉంటుందా దేహం ప్రపంచంలో మనకు మించిన అందగాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో మనం తెచ్చుకొని ఉంటే అంత గొప్పవాళ్ళం కదా కనుక ఏ దేహం మనకు రావాలో ఆ దేహం వచ్చింది కర్మఫలాన్ని బట్టి అది ఇచ్చినటువంటి వాడు కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఇస్తే ఈ దేహం వచ్చింది దేహం అయితే చిన్నది మనం తీర్చుకున్నాం ఇలా ఉండేటువంటి దేహంలో ఇది పెరగడానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా లోపల ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది కాబట్టి ఒక అంకురంలో ఒక బీజంలో చెట్టు కావడానికి కావలసినటువంటి మూలమంతా కూడా ఎట్లాగైతే దాగుందో ఈ దేహంలో చిన్నపిల్లవాడు అంత పెద్దవాడు అవుతున్నాడు అంటే కేవలం ఆహారం తీసుకుంటే అయ్యే ప్రశ్న లేదు ఆహారమే మనిషిని పెంచలేదు ఆహారమే మనిషిని ఉంచలేదు ఈ ప్రపంచంలో ఆహారమే ఉంచేటట్లయితే వృద్ధులు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు రోగులు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు ఎప్పటికీ ఆహారం పెడుతూ ఉంటే కాబట్టి ఆహారంతో కాదు మనిషి జీవించేది అద్యుతులతో జీవిస్తాడు అనంతుడితో జీవిస్తాడు భగవంతుడితో జీవిస్తాడు కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారం లోపల ఏ విధంగా జీర్ణం అవుతా ఉందో ఈ జీర్ణమైనటువంటి ఆహారం రక్తంగా ఏ విధంగా మారుతూ ఉందో ఇలా రక్తంగా మారిన తర్వాత ఈ రక్త ప్రసాదం గుండె శుద్ధి చేస్తూ ఉందో శుద్ధైనటువంటి రక్తాన్ని వివిధ అవయవాలకు ఏ విధంగా అందిస్తూ ఉందో ప్రతి జీవకణానికి రక్తం ఏ విధంగా అందుతూ ఉందో ఇవన్నీ చూచినప్పుడు ఈ మెకానిజం ఏదైతే ఇన్నర్ మెకానిజం లోపల నడుస్తూ ఉందో దానికి నాకు ఏ సంబంధం తెలియడం లేదు ఎక్కడ ఏది చిద్దంగా మారినా దేహం రాలిపోతుంది కాబట్టి కేవలం ఈ రోజు నేను బ్రతుకున్నానంటే సూక్ష్మంగా చెప్తున్నా స్వల్పంగా చెప్తున్నా కేవలం భగవంతుడి వల్లనే మనం బ్రతుకుతున్నాం ప్లీజ్ భగవంతు వల్లనే బ్రతుకుతాను ఈ సూర్యుని యొక్క వెలుతురు వచ్చింది అందువల్ల ఎనర్జీ వస్తాను ఆ సోలార్ ఎనర్జీ అని మనం అనొచ్చు సోలార్ ఎనర్జీ ఎక్కడిది సూర్యునికి వెలుగునిచ్చిన వాడుతాను చంద్రుల చలదలాన్ని నింపినటువంటి వాడుతాను మొదటి బీజాన్ని తయారు చేసినటువంటి ధాన్యాన్ని మనకి ఇచ్చిన వాడుతాను ఆహార పదార్థాలు మనకి ఇచ్చినటువంటి వాడుతాను ప్రదేశం తిరగడానికి ఇచ్చినటువంటి వాడుతాను కాలాన్నిచ్చినటువంటి వాడు తాను ఇలా చూసినట్లయితే సమస్తం భగవంతునిస్తేనే మనం బ్రతుకుతున్నాం గాని మరొక విధంగా బ్రతికేందుకు అవకాశం లేదు కాబట్టి ఎవరి నా జీవనం కొనసాగుతూ ఉందో నా మనగుడకు ఎవరైతే ప్రధానమైనటువంటి కారణం అయి అటువంటి భగవంతుడిని గుర్తించడం అనేటువంటిది కృతజ్ఞత ప్లీజ్ అప్పుడు నేను కృతజ్ఞు అవుతాను చేసిన మేలు మరవని వాడిని అవుతాను కృతం జనాతీ ఇంత మేలు ఎవరు చేశారు ప్రపంచంలో ఒక్కసారి చూడని ఎవరైనా చేశారా మనకింత మేలు ఒక పరమేశ్వరుడు తప్ప ఇంత మేలు చేసిన వాడిని మరిచిపోవడం సంస్కారం జ్ఞాపకం పెట్టుకోవడం మరిచిపోయావనుకోండి అదే ఆపద జ్ఞాపకం పెట్టుకున్నామనుకోండి అదే సంపద విపద్విస్మరణం విష్ణు సంపన్నారాయణ స్మృతి భగవంతుణ్ణి మరిచిపోవడమే ఆపద భగవంతుని జ్ఞాపకం పెట్టుకోవడమే సంపద జస్ట్ కనుక ఈ కృతజ్ఞతాభావం మన హృదయంలో ఉంది ఉంది కనుక భాష్యంలో పూజ జరుగుతా ఉంది జపం జరుగుతా ఉంది ధ్యానం జరుగుతా ఉంది కానీ మన భావములో ఏముంది మన మనసులో అంటే కృతజ్ఞతాభావం ఉంది భావగ్రాహి జనార్దన ఈ భావాన్ని గుర్తించేటువంటి వాడు జనార్దనుడు కాబట్టి మన ప్రేమ ఎక్కడికి పోతా ఉంది ఎవరైతే నిత్యమో నిరంతరం మనకు ఎవరు తోడున్నారో ఈ ప్రపంచంలో ఈ ప్రపంచానికి మనకు రాకముందు కూడా ఎవరైతే తోడున్నారో ప్లీజ్ అనుక్షణం మన జీవితం ఎవరి యొక్క అస్తిత్వం మీద ఆధారపడి ఉందో ఎవరి యొక్క సహాయం మీద ఆధారపడి ఉందో పరమేశ్వరే అశ్విన్ పరమ ప్రేమ రూప ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడం భక్తి అవుతా ఉంది కాబట్టి దీనజన సేవ కాదు ఇది దీనదయాలు చేసే సేవ ఆయన దీనుడేం కాదు దిక్కులేని వాడు కాదు మనందరికీ దిక్కు తానై ఉన్నాడు అటువంటి వాడికి మనం చేసేటువంటి సేవ ఇది గనక భజ అని అన్నప్పుడు సా పరాణురక్తరీశ్వరి పరమ ప్రేమ ఇదే శాండిల్య భక్తి సూత్రాల్లో నారద భక్తి సూత్రాలు ఎట్లాగైతే ఉన్నాయో శాండల్య మహర్షి కూడా భక్తి సూత్రాలు రచించాడు ఆయన ఇదే డెఫినేషన్ ఇచ్చాడు సత్యం తెలిసిన వాడు ఒకటే చెప్తాడు సా పరానురక్తి ఈశ్వరి ఈయన పరమ ప్రేమ రూప అన్నాడు పర అనురక్తి పరానురక్తిహి ఈశ్వరి కాబట్టి పరమేశ్వరుని అది అందుకని అశ్విన్ శబ్దం ఇక్కడ వస్తే ఈశ్వర శబ్దం అక్కడొచ్చేది శాండిల్య భక్తి సూత్రాల్లో కాబట్టి అస్మిన్ ఈశ్వరే పరమేశ్వరే అస్మిన్ సా ఏదైతే ఉందో భక్తి పరానురక్తి ఇప్పుడు అనురక్తి ఆయన ఇంట్రెస్ట్ పరానురక్తి పరమ ప్రేమ ప్రేమలు మనకేం కొత్తవి కాదు నిత్యనూతనంగా మన మనసులో చిగురించాల్సినటువంటి అవసరం లేదు ప్రేమలు అనేటువంటివి మనకు తెలుసు ప్రేమిస్తూనే ఉన్నాం మనం దేన్ని ప్రేమిస్తున్నాం అనేది ప్రశ్న దేని ప్రేమిస్తే మన ప్రేమకు పూర్ణత్వం రాదో దాన్ని ప్రేమిస్తూ ఉన్నాం ప్రేమకి ఎప్పుడు పూర్ణత్వం రావాలి అలాంటి పూర్ణత్వాన్ని కలిగించేది ఏదో నశించాలి దానికి పూర్ణత్వం ఉండాలి అటు వస్తువు ప్రపంచంలో ఏది కనిపించడం లేదు కనుక దేనిని మనం ప్రేమించినా అలా ప్రేమిస్తూ కొంతకాలం సుఖపడతాం ఆ తర్వాత నికృష్టమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తాం ప్రేమించి కన్నీళ్లకు దూరమైన వాళ్ళు ఎవరో లేరు ఈ ప్రపంచంలో ప్రపంచంలో ప్రాపంచమైనటువంటి ఏ వస్తువును ప్రేమించినా మనకు మిగిలేదు దుఃఖమైనటువంటి సత్యం మనకు తెలుసు కాబట్టి తన ప్రేమ అందరి హృదయాల్లో ప్రేమ ఉంది భక్తుడికి డిఫరెన్స్ చూడండి భక్తులంటే ఎవరంటే తన హృదయంలో కూడా ప్రేమ ఉంది ఈ ప్రేమ అన్య వస్తువుల మీదగా కాకుండా అన్య విషయాల మీదక కాకుండా అన్య వ్యక్తుల మీదకే కాకుండా కేవలం సా అస్మిన్ పరమేశ్వరే కేవలం పరమేశ్వరుని మీదనే పోతూ ఉండేటువంటిది ప్రేమ కాబట్టి ప్రేమకి ఇక్కడ అనేకం కాదు నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి దాన్ని ప్రేమిస్తా దీన్ని ప్రేమిస్తా దాన్ని నో క్వశ్చన్ సార్ ఒక్కదానే ప్రేమించేది ఒకవేళ పది మందిని ప్రేమించిన పది మందిలో ఒకడిని చూస్తూనే ప్రేమించాలి అతనే పరమేశ్వరుడు కనుక దేర్ అస్మిన్ పరమేశ్వరే పరమ ప్రేమ రూప ఉత్కృష్టమైనటువంటి ప్రేమ స్వరూపం ఏదైతే ఉందో ఇది కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది సోదరుల మధ్య ప్రేమ ఉంది మిత్రుల మధ్య ప్రేమ ఉంది ప్లీజ్ అది మిత్ర ప్రేమ ఇవన్నీ ఉన్నాయి కానీ పరమ వేరు ఇవన్నీ అపర ప్రేమలు అది విషయం కాబట్టి ఇక్కడ నిత్యత్వం అనేటువంటిది కనపడడం లేదు కాబట్టి ప్రేమకు పూర్ణత్వం అనేటువంటిది ఇక్కడ రాదు కనుక ఈ ఈవి ప్రేమకి ఆ ప్రేమకి డిఫరెన్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఎవరినైతే మనం ప్రేమిస్తామో ఎవరైతే మన ప్రేమను చూరగొంటూ ఉంటారో ఎవరైనా కానీ ఎవరిదే మేబీ వాళ్ళు అర్థమయ్యే కొద్దీ అండర్స్టాండ్ ఎంతగా వాళ్ళు మనకు అర్థమవుతూ ఉంటారో అంతగా వాళ్ళ మీద ఉండే ప్రేమ క్షీణిస్తూ ఉంటుంది ంట్రరీ భతుడు మీకు ఎంత అర్థమవుతూ ఉంటాడో అతని మీద ప్రేమ పెరుగుతూ ఉంటది ఇది అర్థం కాదా ఇక్కడే ఇప్పుడే మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు ఉపన్యాసం అయిన తర్వాత కాఫీ తీసుకొని వెళ్ళి ఇంటికి ఒక ఐదు నిమిషాలు ఈ ఫ్యూచర్లో కూర్చొని ఆలోచించండి నేను చెప్పేది ఎంత సత్యమో తెలుస్తుంది ఒక మనిషి అర్థమయ్యే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది ఏమనుకోనంటే చెప్తా లెట్ ఇస్ అగ్రి టు ఇట్ ఇస్ అగ్రి పెళ్లి రోజు తరువాత ఒక నెల ఉన్న ప్రేమ తర్వాత ఉన్నదే కొత్తగా పెళ్ళైనప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడుందా పో చెప్పండి అంతే నవ్వేరు కనుక అర్థమైపోయి నాకు ఇట్లా ఎలిసిడ్ చేస్తూ ఉంటాను నేను అనుభవం విషయాలు అనుభవం కలిగిన వాళ్ళ దగ్గర నుంచి రాబడుతూ ఉంటాను అర్థమవుతుంది ఎందుకో తెలుసా క్రమేపీ వీళ్ళు వాళ్ళకి అర్థమవుతా ఉంటారు వాళ్ళు వీళ్ళకి అర్థం అవుతా ఉంటారు సార్ మొదట ఆకర్షణ నువ్వు లేకపోతే నేను బ్రతకలే కాబట్టి నువ్వు బ్రతకకుండా నేను చేస్తాను నేను బ్రతకుండా నువ్వు చేయి ఇంత ఇంకేదు మొదట్లో ఈ ఈ కథలన్నీ నడుస్తాయి ఈ డ్యూయట్ అంతా నడుస్తుంది రాను రాను రాను ఆవిడికి వంకాయగేటది ఇతనికి గెడుతుంది ఆవిడ బెంట కాగేటదు గిడుతుంది ఆ సినిమా పోవాలి ఈ సినిమా ఎందుకంటే భేదభావాత్ ఎప్పుడైతే ఈ భేదభావాలు పెరుగుతూ ఉంటాయో ఓపిక ఉన్నంత వరకు పేచీలు పడతారు ఓపిక లేనప్పుడు అడ్జస్ట్ అయిపోతారు దిస్ ఈజ్ లైఫ్ చూసుకోండి ఎక్కడైనా సరే మొదట స్నేహితుడితో కలిసి తిరిగినంతగా తర్వాత కలిసి తిరుగుతూ ఉన్నా కూడా వాడిలో ఉండే దోషాలు మనకు అర్థమవుతా ఉంటాయి ప్రతి మనిషిలో కేవలం జ్ఞానమే కాదు ప్రేమే కాదు దోషాలు కూడా ఉంటాయి వచ్చిన కర్మ అది మంచి చెడులు కలిసి ఉంటేనే మనిషి లేకపోతే దేవుడైపోతాడు అది అవి మనకు కనపడుతూ ఉంటాయి దోషాల మధ్య మనకు దోషాలు మిగలవు దోషాలే లేనప్పుడు సంతోషాలు అసలేవు కనుక ఒక మనిషి అర్థమయ్యే అతను బలహీనతలు కూడా అర్థమవుతూ ఉంటాయి కనుక ఈ బలహీనతలు అర్థమయ్యే ఆ వ్యక్తిని ప్రేమించడం కష్టమైపోతుంది బట్ భగవంతుడి విషయంలో హీఈ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్స్ నిర్దోషం హి సమం బ్రహ్మ నువ్వు ఎంత గాలించినా ఒకటి కనపడదు సాక్షాత్ జ్ఞాన స్వరూపుడు అనంతమైనటువంటి పరమేశ్వరుడు కనుక ఆయన అర్థం చేసుకునే ఆయన స్వరూపాన్ని అర్థం చేసుకోవడం ఒకటి ఆయన మన జీవితంలో ఏ విధంగా ఉండాలో అర్థం చేసుకోవడం రెండు కృతజ్ఞతాభావంతో ఈ రెండు ఎప్పుడైతే అర్థమవుతాయో ప్రతి క్షణ వర్ధమానం భక్తి రేమా అనుక్షణం అది పెరుగుతూ ఉంటది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఏమో మా వ్యక్తి చెప్పమంటే వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడిన గానీ మా వ్యక్తిగతంగా ఈ విషయంలో చెప్పమంటే ఇది కేవలం నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్పగలను కాబట్టి ప్రారంభంలో ఏదో పదహైదు పదహారు సంవత్సరాల వయసులో ఆలయాలు దొరుకుతూ భగవంతుని కోసం అన్వేషిస్తున్నటువంటి దశలో గ్రంథాలు చదువుతున్నటువంటి దశలో భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఒక విధంగా ఉన్నింది అదేదో నాకు తెలుసు కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రేమ నాకు తెలుసు ఇదంతా కూడా నువ్వు అర్థం చేసుకోవడం వల్ల కలిగింది శాస్త్రావగాహనలో ప్రాప్తించింది ప్రమాణం గనక ప్రమాటే జ్ఞానం ప్రమాకరణం ఇది ప్రమాణం కాబట్టి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది శాస్త్రం గనక ఎప్పుడైతే అటువంటి శాస్త్రం మనకు అర్థమవుతూ ఉందో శాస్త్రం అర్థమైందంటే భగవంతుడు అర్థమయ్యాడని అర్థం ఎందుకని శాస్త్రంలో విషయం సబ్జెక్ట్ మ్యాటరు భగవంతుడు తప్ప రెండవది లేనే లేదు కనుక పరమేశ్వరుడు ఎంతగా మనకు అర్థమవుతూ అంతగా మనం ప్రేమించగలుగుతూ ఉంటాం ఆనాడు తిరిగినంతగా దేవాలయాలు తిరగకపోవచ్చు ఆనాడు కూర్చొని చేసినటువంటి పూజలు అన్న అంత సేపు చేయకపోవచ్చు అవసరం లేదేమో ఎందుకని అంతకాలం చేసినా కూడాను అవి ఒక విధంగా ఫలప్రదం కాకుండా ఉండినాయి ఎందుకంటే అర్థం కాకుండా ఉన్నావు గనక కాబట్టి ఎంత టైం చేశామనేది కాదు ఎంతకాలం ప్రేమించామనేది కాదు ఆ ప్రేమలో డెప్త్ ఉండాలి భావపూరితంగా ఉండాలి ఆ కృతజ్ఞతాభావం పరమేశ్వరుడి మీద వస్తూ ఉంటే ఇతరుని ప్రేమించడంలో ఇది పెద్ద డిఫరెన్స్ ఇది ఇతరుల అర్థం అయ్యే కొద్దీ వాళ్ళ మీద ప్రేమ తగ్గుతూ ఉంటుంది మనకు ఒక దశలో ఎటు అర్థం కాదు కనుక అర్థం కాని వాళ్ళగా మిగిలిపోతారు నాతో అంటుంటారు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు వచ్చినవాడు ముసలాయిన్ గనుకొచ్చాడంటే ముసలమ్మ మీద రిపోర్టే ఆమె వచ్చిందంటే ముసలాయిన్ మీద రిపోర్టే ఏమండి బాగున్నదా ఏమీ బాగున్నానులే స్వామీజీ ఏమైంది ఇంకేముంది ఉంది కదా నాకు ఇద్దరు కలిసి సినిమా పోయిన రోజుల్లో సార్ సార్ సార్ ఒక అరవై సంవత్సరాలు వెనకపోండి సార్ పరిగెత్తుకుంటూ సినిమా పోయారు పక్కింటామా సినిమాకి ఆ రోజుకు పోండి సార్ ఆ రోజు ప్రేమ ఉత్సాహం ఈరోజు లేదే ఎందుకని బాగా అర్థమైపోయింది అంటాడు ఓపెన్ పెళ్ళి అయ్యి అరవై సంవత్సరాలు అయింది స్వామి అరవై సంవత్సరాలు పెళ్ళి అయ్యి నా కూడాను ఆవిడ ఇప్పటివరకు నాకు అర్థమై చావలేదా అర్థం కాకపోతే పోయింది లేదు చావడం ఎందుకని ఉంటే కదా నిన్ను తప్పేది ఈయన యాంగిల్ ఇదేమో అనుకుంటే ఆవిడ ఇస్తే ఆవిడ సేమ్ యాంగిల్ అంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు ఇద్దరు కలిసిన తరువాత కలిసి జీవించిన తరువాత అప్పుడు అర్థమైంది ఏమని ఒకరికి ఒకరు అర్థం కారు అర్థం కాని వాళ్ళని అర్థం చేసుకొని వ్యర్థం అది నారదుడు అంటాడు అంతేంక పేచి పెట్టడం లేదు పాపం నారదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు అవి మనకు పేచీలుగా కనపడతాయి కనుక నేను కూడా పేచి దృక్పథంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్లీజ్ బాగా చేసుకోండి కనుక ఇటువంటి ప్రేమలు కాకుండా పరమ ప్రేమరూప అదే ఇప్పుడు ప్రేమించాలి అంటే వచ్చిన బాధంత ఏంటంటే ఎందుకు భక్తి చేయలేవంటే తెలియని వాడిని ఎట్లా ప్రేమిస్తావు ఎవరినైనా ప్రేమించావంటే మనకు తెలియాలి కదా అతని మిత్రుడైనా సరే భార్య సరే పక్కింటి సరే మనకు తెలిసి ఉండాలి తెలిసిన వాడిని నువ్వు ప్రేమించగలవు కానీ తెలియని దాన్ని నువ్వు ఎట్లా ప్రేమిస్తావు అంటున్నాను నేను కాబట్టి భగవంతు రెడ్డి తెలిస్తేనే ప్రేమ కలుగుతుంది అండర్స్టాండ్ అందువల్ల జ్ఞానం ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక పాయింట్ చిన్నది చూచామనుకో మన కృతజ్ఞత అని అది తెలియడం జ్ఞానం అది భగవంతునికి నేను కృతజ్ఞత ఉండాలి ఆ కృతజ్ఞతాభావం నాలో ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటిది జ్ఞానం ఇది అహంకారంలో నుంచి పుట్టుకొని రాదు జ్ఞానంలో నుంచి వస్తుంది అహంకారం నుంచి రాదు జ్ఞానం నుంచి వస్తుంది ఈ జ్ఞానం అనేటువంటిది శాస్త్రం మనకిస్తా ఉంది కనుక ఈ దశలో భగవంతులు నువ్వు ప్రేమించకుండా ఉండలేవు అందుకని నిన్న ఇంట్రడక్షన్ లోనే చూసాం మనం మొత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ ఇంకేంటి మొత్త ఈశ్వరాత్ పరతరం కారణాంతరం నాస్తి ఇది విద్యతే నాకన్నా అన్యమైనటువంటి కారణం లేదు ఈ సృష్టికి అంతటా నేను ఉన్నటువంటి వాడిని నేని అదే సత్యం నీకెప్పుడైతే అర్థమైపోయిందో చూసారా తెలియని వాడిని అయితే ప్రేమించలేవు అందుకని నాలుగు రోజులు దేవాలయాలు తిరుగుతారు ఏదో ఒక కోరిక పెట్టుకుని అది తీరలేదని భగవంతుడు లేడు అంటారు అర్థమవుతుందా ఎందుకంటే వాళ్ళకి భగవంతుడంటే ఏంటి అర్థం కావాలి వచ్చిన బాధ అది నీకు అర్థమైన తర్వాత భగవంతుడు ఉన్నాడా లేడనే ప్రశ్నే తలెత్తదు ఎందుకని ఉన్నదే భగవంతుడు రెండవ వస్తువు లేదు అది మొత్తపరతరం నాణ్యత కించి దస్తనం చేయాలి మేమే ఇది వస్తుందని తెలుసు నాకు ఈ విధంగా వస్తాయండి ఇప్పుడు కొత్తగా బోధించడం కాదు కనుక కాబట్టి మొట్టమొదట మనకు భగవంతుడు ఏంటో మనం తెలుసుకుంటాం మొదట అండర్స్టాండ్ తెలుసుకున్న తరువాత పరమేశ్వరుడు ఏమిటో తెలిసి ఆయనకి మనకు సంబంధం ఏమిటో అర్థమైన తరువాత మనలో ఒక నూతనమైన ప్రేమ చీకరిస్తుంది ఇంతవరకు ఏ ప్రేమైతే అనిత్యమైన విషయాల మీద ఉందో ఇది మరొక కోణంలోకి తిరుగుతుంది పరమేశ్వరుడి వైపు తిరుగుతుంది భక్తి కాబట్టి మొదట భగవంతుడు అంటే ఏమిటో తెలియాలి తెలియని వాణి నువ్వు ఎప్పుడూ ప్రేమించలేవు అందుకని శ్రవణం ఇంపార్టెంట్ శ్రవణ సాధనం గురుముఖత శ్రవణం చేయాలి ఇవన్నీ తెలిస్తేనే పరమేశ్వరుడు మనం భక్తి చేయగలం లేకపోతే చేసే ప్రశ్నే కనుక మొదట తెలుసుకుంటాం ఆ తర్వాత భక్తి చిగురిస్తుంది కొద్దిగా ప్రేమ చిగురిస్తుంది ఈ ప్రేమ క్రమేపి రాను రాను రాను రాను రాను రాను ఒక దశలో పూర్ణ భక్తిగా మారిపోద్ది ఆ పూర్ణ భక్తి ఏదో అదే పరమ ప్రేమ స్వరూపం ఆ పరమ స్వరూపం ఏదో అదే ఆత్మస్వరూపం నేను చూచాం కాబట్టి భగవంతుడు అంతటా ఎప్పుడైతే నిండిపోయి ఉన్నాడు ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానము కలిగిందో ఇది పరాభక్తి ఉత్కృష్టమైనటువంటి భక్తి పరమ ప్రేమ ఎవరు ఎందు అశ్విన్ అంతటా నిన్ను నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతని ఎందు పరిపూర్ణమైనటువంటి భక్తి అది ప్రహ్లాదు మనకు క్షణ క్షణం కనపడుతుంది ఇందుగలడు అందు లేడని సందేహము గలదు అంతటా పరమేశ్వరుని చూస్తూనే ఉన్నారు గనక భయం లేదు బాధలు తెలియవు కష్టాలు అర్థం కాలేదు బ్రతుకులో కన్నీళ్ళు లేదు ప్రతిదీ పరమేశ్వరుని స్వరూపంగా చూశాడు ఇది పరాభక్తి సాధనాభక్తి కాదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఇది సాధనాభక్తి కాదు సాధ్య భక్తి లోపల ఏదైతే సిద్ధ వస్తువుగా ఉందో పరమేశ్వరుని యొక్క స్వరూపం ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అదే ఇక్కడ ప్రేమ రూపంగా తెలుస్తూ ఉంది దాన్ని ఇక్కడ భక్తిగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇదే అనన్య ప్రేమ అనన్య ప్రేమ ఇదే అనన్య భక్తి ఇదే అనన్య చింతనం అనన్యాశ్చితయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తం యోగక్షేమం వహాం యహం అంటే ఇదే అన్యచింతలు లేకుండా ఉండడం అన్యచింతలు ఎందుకు వస్తాయి అన్య విషయాల మీద ప్రేమ ఉంటే అన్య చింతలు వస్తాయి రావడానికి అవకాశం లేదు ఒకటే చింత ఒకటే ఆలోచన చింత అంటే బాధ కాదు ఆలోచన వృత్తి ఏమిటా ఆలోచన చేతో వృత్తి చేతో వృత్తి ఉపేత్య సా భక్తి రీత్యుచ్చతే పరమేశ్వరుని యొక్క పాద పద్మాన్ని గట్టిగా చేతో మన మనం మనసులో ఏ విధమైనటువంటి సంకల్పం కలిగిన అది కేవలం పరమేశ్వరుని ఎందే ఉండడం ఉపేత్య ఆ పా పాద పద్మాల దగ్గరే లగ్నమై ఉండడం సా అది భక్తి ఇది ఉచ్యతే ఎవరు చెప్పినది శంకరాచార్యస్వామి చేతో వృత్తి ఉపేత్యతి తిష్టతి సా భక్తినిత్యుచ్చతే శివానందలహరి కనుక ఇటువంటి భక్తి ఇది ప్రేమ రూపమైనటువంటి భక్తి పరిపూర్ణమైనటువంటి భక్తి కనుక సా ఆ భక్తి తూ తూ ఉందో చూడండి మళ్ళీ తు అంటే డిఫరెన్షియేట్ చేయడం ఎక్కడైతే రెండో వస్తువులు చెప్తూ పోతామో మొద ఒక దాన్ని వదిలిపెట్టి కోదని చెబుతామో అటువంటి సందర్భాల్లో తు శబ్దార్థం తు అంటే మనకు ప్రేమలు తెలుసు ఇది పరమ ప్రేమ రూప అందువల్ల తు సా తూ సా ఆ భక్తి ఏమైతే ఉందో అస్మిన్ పరమ రూప కదా పరమ ప్రేమ రూప తు ఇది కాదు అందువల్ల నేను వేరే కోణంలో నేను చెప్తున్నాను అంటాడు సా భక్తి తు మనకు తెలిసిందే ప్రేమ ఈ ప్రేమ కాదు కాబట్టి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ సోదర ప్రేమ బంధు ప్రేమ మిత్ర ఈ ఎరిడ్ ఏవైతే ఉన్నాయో వస్తువులను ప్రేమించడం విషయాన్ని ప్రేమించడం ప్రపంచాన్ని ప్రేమించడం ఏదైతే ఉందో ఇది కాదు తు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తుంది కాబట్టి సా ఆ భక్తి ఇది కాదు తూ మరి ఏది పరమ ప్రేమ రూప అస్మిన్ అస్మిన్ పరమేశ్వరుని ఎందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమ భావన కలిగి ఉండడం ఏదైతే ఉందో అదే పరమ ప్రేమ ఇది సాధ్య భక్తే గాని సాధన భక్తి కాదు ఇది చేసి పొందేది కాదు ఉన్నదాని తెలుసుకునేది ఉన్నదాని తెలుసుకునేది నాలో ఏ చైతన్యం ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతూ ఉన్నవో ఏవి లేకపోతే మరుక్షణం ఈ దేహం శవంగా మారి శ్మశానంలో పది కట్టెల మధ్య తాను కట్టే కాలిపోతుందో పిడికడి బూడిదిగా మారిపోతుందో ఆ ఈశ్వర చైతన్యం ఏదైతే నా ఉందో ఉండడం వల్ల నేను తిరుగుతూ ఉన్నాను అస్మిన్ పరమేశ్వరే ఆ పరమాత్మ ఎందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమ భావన కలిగి ఉండడమే సా భక్తి నెక్స్ట్ అమృతస్వరూపాచ భక్తి స్వరూపాన్ని చెప్తూ పోతున్నాడు కనుక ఏదైతే పరమ ప్రేమ రూపం అయిందో ఇంకా చూడండి ఆ తూ శబ్దార్థం వచ్చేస్తా ఉంటుంది ఇక్కడ అన్నిట్లో అమృత స్వరూపాచ అమృత స్వరూపాచ అమృత దాని స్వరూపం చెప్తూ ఉన్నాడు భక్తి స్వరూపం పరమ ప్రేమ రూపం నెంబర్ వన్ అమృత స్వరూపం నంబర్ టూ అమృత అంటే అమరణ భావ మరణం లేకుండా ఉండడం మృత అమృత ప్లేస్ అమృత అంటే నీతే మృతం మృతం నేను అమృతం ప్లేస్ అమృతం అస్తి అమృత అది ఇంకే లేదు కనుక ఏదైతే మృతం ఉందో నేతే అమృతం అస్ అమృత కాబట్టి చావు అనేటువంటిది తెలియనిది అమృతము అంటే అమృతం అంటే చావు గనక మరణం గనక మరణం న విద్యతే అమరణ భావ మరణ భావమే లేదు ఇక్కడ అంటే ఏదైతే ఉందో ఇది పోతుందనేటువంటి భావన లేదు తుసరా సాధ్య భక్తి ఆ ఆత్మస్వరూపం అంతే ఇప్పుడు మన దగ్గర భక్తి ఉంది ఆ భక్తికి భక్తి డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి తు భక్తి కర్మకరోతి కదా ఇప్పుడు మనకు భక్తి ఉంది ఏం చేస్తాం భక్తి కర్మకరోతి కర్మ చేస్తాం దేహంతో కర్మ చేసామనుకోండి పూజ అవుతుంది వాక్కుతో చేసామనుకోండి జపం అవుతుంది మనసుతో చేశామనుకోండి ధ్యానం అవుతుంది అర్థమవుతుంది కనుక మనకు దేహము ఇంద్రియాలు మనసు ఇవన్నీ కూడాను ఇన్వాల్వ్ అయి భక్తి చేస్తూ పోతాం ఇది మనం చేసే భక్తి తు దాని నుంచిది వేరవుతాం ఎందుకంటే నువ్వు చేసేది కాదు ఇది చూసేది ఓహో చేసేది కాదు చూసేది ఆ చేసే తర్వాత इपड़ केवलम प्रैमरी डिवोषन मुख्यभक्ति आत्मस्वरूप प्रेम रूप भक्ति निर्वचिस्ट नारद महर्षि आलमोस्ट उपनिषत् यदार्थम चपेबी इधर कर्मसाध्यम का न कर्म साध्य सिद्ध सिद्धत्े उदय प्रेम अद अदे आत्मात्म प्रेम अस्प ఆ పరమేశ్వరే అన్నావు ఆత్మ ఎందు పరమేశ్వరుని ఎందు పరమాత్మ ఎందు అంత ఒకటే పర్యాయ పదాలు ఉత్కృష్టమైనటువంటి ప్రేమ కలిగి ఉండడం అన్నాడు గనక ఇది కర్మ కాదు ఎందుకని ఎత్సాధ్యం తత్త్ కర్మాపేక్షం ఏదైతే నువ్వు సాధించాలనుకుంటావో దాన్ని కర్మ చేయాలి కర్మ ద్వారా సాధిస్తావు కదా నశించిపోవాలి దాట్స్ ద మెయినింగ్ అది మృతం ఏది కర్మ చేసినా కాలంలో కర్మ చేయాలి కాలంలో కర్మ చేస్తావు గనక కర్మ ఫలం ఎప్పుడు అందుతుంది కాలంలోనే అందుతుంది ఏదైతే కాలంలో అందుతుందో అది కాలంలో నశించిపోతుంది ఇది మనకు కూడా తెలుసు సైన్స్లో కూడా మనం చదువుకున్నాం ఎనీథింగ్ అచీవ్ ఇన్ టైమ్ ఈజ్ లాస్ట్ ఇన్ టైం కాలంలో ఏదైతే ఆవిర్భవిస్తుందో అది కాలంలో నశించిపోతుంది అనేది సైన్స్లో కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి కర్మ సాధ్యం కూడాను అది నీకు పూర్ణ తృప్తిని ఇవ్వలేదు అండర్స్టాండ్ ఎందుకని ఒక కాలంలో నువ్వు కర్మ చేస్తావు దాని యొక్క ఫలం మరొక కాలంలో అందుతుంది ఒక కాలంలో చేసినటువంటి కర్మ యొక్క ఫలితం మరొక కాలంలో అందితే అలా అందినటువంటి కర్మ ఫలం మరొక కాలంలో లేకుండా పోతుంది ఏదైనా అంతే ఏదైనా అంతే ఇప్పుడు ఒక ఇల్లు కడతాడు కాలంలో కాలంలోనే మనకు అది ప్రాప్తిస్తుంది కాలంలోనే అది కూలిపోతుంది ఒక బిడ్డ పుడతాడు కాలంలో కాలంలోనే ప్రాప్తిస్తాడు కాలంలోనే మన ముందుంటాడు కాలంలోనే వాడన్నా పోతాడు బలవన్నా పోతాం అండర్స్టాండ్ ఎగ్జాంపుల్స్ ఏదైనా చూసుకోండి ప్రపంచంలో రావడం పోవడం రావడం పోవడం నిన్నే చూసాం కదా జగత్ జాయతే గచ్చతే ఇది పరిణామశీలంగా ఉంది నిరంతరం మార్పు చెందుతూ ఉంది ఇది ఈ జగత్ కాబట్టి కర్మ ఏవైతే నీకు లభ్యమవుతూ ఉన్నాయో నువ్వు చేసేటువంటి కర్మ ద్వారా నీకు ఏదైతే అటువంటి కర్మ సాధ్యమైనటువంటి నశించిపోతుంది ప్రపంచంలో అది ఏదైనా సరే దీనిని కర్మతో పొందలేవు కర్మణ కర్మచేత సాధ్యం కాదు ఎందుకని సిద్ధ వస్తువు సార్ లేనిదాన్ని పొందాలి అండర్స్టాండ్ లేనిదాన్ని కర్మ ద్వారా పొందాలి ఉన్నదాన్ని బుద్ధితో అర్థం చేసుకోవాలి లేని దాన్ని కర్మ ద్వారా పొందాలి ఉన్నదాన్ని బుద్ధితో అర్థం చేసుకోవాలి ఇప్పుడు రాసుకుంటూ ఉంటాడు మనిషి కళ్ళదోడితో ఒకప్పుడు ఎవరో వస్తారు సడన్ గా ఈ కొందరికి రకరకాలైన అలవాట్లు ఉంటాయి ఈ కలదోడు పైకెత్తుతాడు ఇట్లా అప్పుడు నాలుగు కళ్ళు మనకు దీన్ని ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటాడు మనతో కొద్దిసేపు అయిన తర్వాత ఏదో డీప్ డిస్కషన్ అతను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మొదలు ఎత్తుకుంటాడు ఒక పెన్న తీసుకు సరిగా బ్లర్ అవుతా అప్పుడు భార్యను ఇదిగో అక్కడ కళదోడను తీసుకురా అంటాడు ఎక్కడ తీసుకు ఆవిడ వెతికి వెతికి లేదండి లేదండి ఆ ఏది ఉందని చెప్పావు నువ్వు మళ్ళీ ఇప్పుడు పిల్లలతో ఉంటాడు అందరూ తిడుతూ ఉంటాడు తీరా ఒక దశ లేడు ఇది నా కర్మ చేసుకున్న రోజు వెళితే నా కర్మనిటండి అప్పుడు దొరుకుతుంది ఇది ఇప్పుడు మీరు అనొచ్చు కర్మ చేస్తే దొరికింది కర్మ చేస్తూ తల కొట్టుకోవడం కర్మసారి కాదండదు అలా కొట్టుకోవడం వల్ల అది రాదా తలగొట్టుకుంటే గనక కళ్ళ జోడులు వచ్చేటట్లయితే ఇంకా కళ్ళజోళ్ల షాపులే ఉండవు అందరూ తలగొట్టుకుంటే ఉండవు ఒక్కొక్క కళ్ళజోడు వస్తుంది ఎట్లా కావాలంటే అట్లా లే కళ్ళ ఉంది వీడు కొట్టుకున్నప్పుడు తెలిసింది కాబట్టి అది సిద్ధ వస్తువు ఇక్కడే ఉంది లేనిదైతే వీడు ప్రయత్నం చేసి పొందాలి పాప ఆవిడ ప్రయత్నం చేసినా దొరకలే పిల్లవాళ్ళ ప్రయత్నం చేసినా దొరకలే ఎందుకని సిద్ధ వస్తువు గనక కాబట్టి లేనిది కర్మ సాధ్యమేమో ఇది సిద్ధత్వాత్ నిత్య వస్తువు గనక సిద్ధించి ఉండేది గనక ఇది కర్మ సాధ్యం కానీ కాదు కాబట్టి కర్మ సాధ్యం ఏదో కర్మ ద్వారా సాధించేది ఏదో అది నశించిపోతుంది మృతం ఇది కర్మ కాదు గనక అమృతం అమృతం ముక్తి రూప భక్తి అమ్మో మోక్ష రూపభక్తి సిద్ధించే ముందు తెలియాలంతే కాబట్టి జనన మరణ విముక్తి ఇది నిత్య భక్తి జనన మరణ విముక్తి ఎందుకని మృతం లేదు మృతం న విద్యతే ఎప్పుడైతే చావు లేదో పుట్టిందానికి చావు తప్పదు కానీ చావు పుట్టుకొని లేనిది అజో నిత్య శాశ్వతో పురాణం అర్జున నహన్యతే హన్యమానే శరీరే అజహ ఇది పుట్టింది కాదు కాబట్టి నిత్యం ఆత్మ పరమాత్మ ఎట్లా నిత్యం ఆత్మహత్య ఎందుకని ఆత్మ పరమాత్మ కనుక అయ్య ప్లీజ్ కనుక మరణ ధర్మం లేదు ఇది నిత్యముక్తి ఈ నిత్యం ముక్తే నిత్యభక్తి నిత్యభక్తి స్వరూపమే నిత్యముక్తి సార్ కాబట్టి అమృతం మృతం కానిటువంటిది అమృత రూపాచ అమృత రూపము అంటే సరిపోద్ది కదా స్వా ఉపసర్గ్ స్వరూపాచ స్వా పెట్టాడు ఎందుకో తెలుసా రూపము అంటే ఇప్పుడు మనం అన్నా భక్తిగా ఎన్ని అవసరం ఇప్పుడు స్వామికి ఒక రూపం ఇచ్చాము సరేనా ఈ రూపంతో మనం ధ్యానిస్తున్నాం రూపాసక్తి ఓకే ఇదంతా వస్తాయి మనకు ముందు ముందు డిస్కస్ చేస్తాం కానీ ఒక ఫోటో మనం పెట్టుకుంటే రూపం ఉంటుంది కానీ ఆ ఫోటో పోతుంది ఒక విగ్రహం పెట్టుకుంటే విగ్రహం ఉంటుంది మళ్ళీ అది పోతుంది మళ్ళీ కొత్త విగ్రహం తెచ్చుకుంటూ ఉంటాం కదా హుసేన్ సాగర్ ఉంది పాతది హుసేన్ సాగర్లోకి వెళుతుంటది కొత్తది వస్తూ ఉంటుంది విఘ్నేశ్వరుడు కొత్తగా నిత్యనూతనంగా కలర్స్ చేసుకుని వస్తూ ఉంటాడు కదా అవన్నీ రూపాలు ఎవరు రూపాలు అవన్నీ అవి భగవంతుడి రూపాలు లేకపోతే అన్ని గల్లీల నుంచి బయలుదేరొస్తా ఉంటే వినాయకుడికి ఎక్కడ ఎక్కడ మనం కనిపించినా రెండు చంద్రులు దండం పెడుతున్నాం కదా భగవంతుడి కాకపోతే దండం పెడతాం కాబట్టి రూపాలన్నీ ఉన్నాయి కానీ ఆ రూపాలన్నీ మృతంగా తెలుస్తున్నాయి కానీ స్వరూపం మృతం కాదు రూపాలకు రూపము Upalakur upamuni ve, upanulene swarupamuni ve, upalakur upamuni ve, upanulene swarupamuni ve, uru peru. mulki vela oore peru mulki vela oore neein gey nilichina vela enno enno oopalu anniya deepalu enno enno oopalu anniya deepalu marhi roopam న్నీ ఉంటే రూపాల్లో నీవే రూపాలు లేనప్పుడు స్వరూపము నీవే మట్టి పాత్రలు తయారైతే వాటిలో ఉన్నదంతా మట్టే ఆ మట్టి పాత్రలన్నీ పగిలిపోతే ఉన్నదంతా మట్టి అది రూపాలకు రూపం నువ్వే రూపం లేనిటువంటి స్వరూపం కూడా నీవే కాబట్టి అమృతం ఏదైనా నసించదో అమృతం అమృత రూపాచా స్వరూపాచా కేవలం రూపమే కాకుండా స్వరూపము ఈ భక్తి స్వరూపం తెలుస్తా ఉంది పూర్ణ భక్తి పరమభక్తి ముఖ్య భక్తి అనన్యభక్తి ఇదంతా అదే ప్లీజ్ సాధ్య భక్తి కాదు సిద్ధభక్తి ఆ సాధ్య భక్తి కాదు కర్మచేత సాధింపబడేది కాదు సిద్ధభక్తి కాబట్టి భక్తి యొక్క పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి యొక్క స్వరూపాన్ని చూచాం ఇటువంటి దాన్ని పొందడం వల్ల మనకేం జరుగుతా ఉంది భక్తి యొక్క ఫలమేంటి అమృతో గైనింగ్ ఏది లిస్తే మనకు ఏది అందిన తరువాత ఎల్లబ్ధ్వా దాని ఫలం చెప్తూ ఉన్నాడు ఎల్లబ్ధ్వమాన్ ఎవరికైతే సిద్ధించిందో వాడు పురుషుడు సిద్ధోవతి సిద్ధాహ భవతి వాడు సిద్ధ పురుషుడైపోతూ ఉన్నాడు అమృతో భవతి అమృత స్వరూపుడు తృప్తో భవతి తృప్తి పొందినవాడు అవుతూ ఉన్నాడు ఇంకే ప్లీజ్ ఎల్ లబ్ధ్వా ఇటువంటి పరాభక్తి ఉత్కృష్టమైనటువంటి ప్రేమ స్వరూపమైనటువంటి భక్తి అశ్విన్ పరమేశ్వరే భగవంతుని ఎందు ఇది లభ్యమైన తర్వాత ఏం జరుగుతా ఉంది అని అంటే సిద్ధోతి ఫస్ట్ నెంబర్ సిద్ధుడు అనగానే మనకు అభిప్రాయాలు వచ్చేస్తాయి స్వామిజీ అష్టసిద్ధుల ఎందుకంటే సిద్ధత్వం ఉంది మన దగ్గర కాబట్టి ఉన్నట్లుండి పెద్ద శరీరాన్ని పొంది ఓ పర్వత రూపంలో కనపడడం ఒక్కోసారి అవసరమైతే దోమకన్నా కూడా చిన్న వరగా కనపడడం ఇవన్నీ సిద్ధులు అణిమ గరిమ ఇవన్నీ ఇవంతా ఉంటాయి దూర శ్రవణం ఎక్కడో జరిగేది వినడం దూర దర్శనం ఎక్కడో ఉండేవాళ్ళని చూసి చెప్పడం ఒకే రెండు ప్రదేశాల్లో కనపడడం ఇటువంటి వాటిలో కూడా అష్ట సిద్ధులు కాబట్టి ఎనిమిది రకాలైనటువంటి వీటిని సిద్ధులు అనుకుంటాం ఉపయోగం లేదు ఉపయోగం లేదు అవి వాటిని విమర్శిస్తూ పోతే క్షణం నిలవు కాబట్టి యోగ మార్గాలకు సంబంధించిందే గాని జ్ఞాన మార్గానికి సంబంధించిన విషయం కాదది ఎవరు మాట్లాడితే తిరిగి నోరు తెరవడానికి అవకాశం లేదో ఆయన చెప్పాడు గనక ఆయన మాటగా చెప్తున్నాను మాటగా చెప్తే మీరు నమ్మరు గనక ఈ సిద్ధులన్నింటినీ కాకి రెట్టతో సమానంగా చూడమని ఆది శంకరాచార్య స్వామి అపరోక్షానుభూతిలో చెప్పారు ఈ సిద్ధులకే ఇప్పుడు దేవాలయాలు తయారయ్యేది మనం అంతా తిరిగేది చందాల పోగు చేసేది అర్థమైందే ఈ సిద్ధత్వం హ్యాజ్ నో వాల్యూ ఎందుకని ఏం లాభం చెప్పండి అసలు భక్తిలోనే వాటికి విలువ లేకుండా పోవద్ది పూర్వం చంద్రబాగ తరంగంలో కూడా నేను రాశాను నామదేవుడు మహాభక్తుడు పండరీ భక్తుడు పండరీ పూర్వంలో పాండరంగస్వామి భక్తుడు నామదేవుడు ఆయన పేరే నామదేవుడు ఎప్పుడు నామం స ముఖే నా సంశన సదాఖే నా సంశన జనీ జనా అయ సా భావ నామణి నిత్య తుజ మహాద్వారీ నిత్య తుజ మారి కీర్తన గజరీ స ప్రే చే పంఠరీ చేశన్న పాదపద్మ దర్శనం కేవలం కీర్తనతో సకీర్త్యమాన శీఘ్రమేవ ఆవిర్భవతి వస్తుంది ముందు ముందు భక్తులు కీర్తిస్తూ ఉంటే భగవద్ దర్శనమైనటువంటి సమయాలున్నాయి అటువంటి దర్శనాన్ని పోసినటువంటి వాడు నామదేవుడు ఒకసారి ఈ నామదేవుడు ఇప్పుడు మనం చూసిన అష్టసిద్ధులు కొనేటువంటి జ్ఞానదేవుడు ఆయన సామాన్యుడు కాదు తరువాత రాశాడి ఇదంతా జ్ఞానేశ్వరి అన్ని కూడా ప్రారంభ దశలో వీళ్ళిద్దరు కలిసి తీర్థయాత్రలో పోతూ ఉంటే కావలసిన సిద్ధులన్నీ ఆయన చేతులు ఉన్నాయి జ్ఞానదేవుడు ఎందుకంటే యోగ మార్గంలో ఉండేటువంటి వాడు గనక అలాందీలో ఈయనకెప్పుడు నామమే విఠలా విఠలా అని రెండో నామదేవుడికి వీళ్ళిద్దరు కలిసి పోతూ ఉన్నారు యాత్ర కూడా భక్తులు కూడా ఉన్నారు ఒక చోట ఒక అరణ్య ప్రదేశంలో ఆ రోజంతా నడిచిపోవడమే గనక వాహనాలు లేవు గనక నడిచిపోతూ ఉంటే సిద్ధతో ఉంది గనక ఈ సిద్ధులు అష్టస్థులు ఉన్నాయి గనక అందరికీ దాహం అయ్యేటట్టు చేసి దగ్గరలో జలాశయాలు ఏవీ లేకుండా చేశాడు జ్ఞానదేవుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మహిమ మనం ఆ రోజుల్లో లేకపోతే వెంటనే చందాలు పోగు చేసి కట్టేసి ఉండేవాళ్ళం ఒక గురి జ్ఞానదేవుడికి మనం లేకపోవడం వల్ల గుళ్ళు లేకుండా పోయినాయి లేకపోతే వెంటనే మనం రెసిప్ట్ బుక్ ప్రింట్ చేసి చూడేవాళ్ళం ఇంకా ఏంది లేటో ఒక్కసారి అక్కడే జలాశయాలు అంతా లేకుండా చేయడం అందరికీ అంటే అందరి జటరాజ్ని చేతిలో ఉందా తమాషా చూండి అందరికీ ఒకసారి దాహం అయ్యేటట్టు చేశాడు నామదేవ నాకు చాలా దాహంగా ఉంది అన్నాడు పైగా వెంటనే నామదేవుడు కూడా అన్నాడు మహాత్మా నా కూడా దాహంగానే ఉంది చుట్టూ ఉన్న భక్తులు ఉన్నారు మాకు కూడా దాహంగానే ఉంది ఏం చేయాలి అయితే వెతకదాం వెతకదామని వెతుకుతూ ఇంకా వెతకలేని పరిస్థితి వచ్చింది అందరూ అలిసిపోయారు అప్పుడు ఏం చేశాడంటే ఒక లోతయ్యినటువంటి బావి బావిని లేని బావిని సృష్టించాడు అంత సిద్ధులు చేసే పని అష్టసిద్ధులు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో దిగే దిగుడు బావి అయితే వేరుగా ఉండేది దిగే అవకాశం లేదు ఏదైనా గిలక గనక ఉంటే లేదు ఒక బకెట్ ఉంటే వేసుకొని దిగే అవకాశం ఉంది తప్ప ఇంకొక మార్గం లేదు వచ్చి చూచారు అందరూ నీళ్లు మాత్రం పుష్కలంగా ఉన్నాయి లోపల దాహం వీళ్ళ దగ్గర కావాల్సినంత ఉంది దాహం తీర్చేటువంటి నీళ్ళ కింద కనపడుతూ ఉన్నాయి చాలా లోతుగా ఉన్నాయి నీళ్ళన్నీ ఉన్నాయి ఏం చేయాలని అర్థం కాలేదు కొందరు ఇక మేము తట్టుకోలేమండి తట్టుకోలేమండి అని అంటున్నారు నామదేవుడికి కూడా పాపం నాలుకంతా కూడా మాట్లాడటానికి కూడా వీళ్ళకుండా పెరచగట్టుకుపోతుంది అవకాశం లేదు వెంటనే జ్ఞానదేవుడు ఒక చిలుక రూపం ధరించి లోపలికి వెళ్ళి నీళ్లు దాగి తృప్తిగా దాగి పైకొచ్చి బా తృప్తోభవతి కాదు తృప్తి చెందిడు ఇది కాదు లేదు నేను చెప్తా ఆ తృప్తి వేరే ఆయన కూడా తృప్తోభవతి అన్నాడు అబ్బా హాయిగా ఉంది ఇంతసేపు దాహంతో బాధపడుతూ ఉన్నా బా దాహం తెలిపోయింది వా ఇంక వీళ్ళంతా ఏం కావాలి చూస్తూ ఉన్నారు ఆయన్ని వీళ్ళు ఆయన్ని చూసి ఆయన పెదవులను చూసి వీళ్ళున్నా కానీ నామదేవుడు మాత్రం ఏమి కదలడం లేదు అప్పుడు అన్నాడు ఏ నామదేవా నేను అందుకని కాదని చెప్పింది నువ్వు రావాయా మా యోగా క్లాసెస్ కని నువ్వు పోయా అక్కడ కూర్చుంటావు నారదో భక్తి సూత్రాలు అంటావు కేనోపన్ ఎక్కడ దొరికావా నువ్వు ఎక్కడున్న విషయం దాన్ని వదిలేసి లేని చోట పోయి రా ఇప్పుడు చూడు అర్థం చేసుకున్నావా నా దగ్గర యోగం ఉంది గనక నా దగ్గర మహిమలు ఉన్నాయి గనుక లోపలికి వెళ్ళి తాగేసి వచ్చాను ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు అని అన్నాడు ఏదో ఒకటి చేయాలి కదా మహాత్మా చేయి ఏం చేయ పో లోపల తగిరాపో అది పారవశమైన భక్తి భక్తులు అప్పుడు అంటున్నాడు నాకేం తెలుసు ఏ ఏమి ఏ సిద్ధులుండ నా దగ్గర ఏమీ లేవు ఎవరైనా నా దగ్గర ఉంటే నా దగ్గర అట్లాంటివి లేవని తెలిసే ఉండరు నా దగ్గర అది విషయం అర్థమైంది సదాముఖే నా సదాముఖేషన్యు జనార్దావా సదాముఖేనామ నాకేం తెలియదు విఠలా విటలా పాండు విటలా నిరంతరం కూడా నామే నా నోట్లో ఉండేది నామ సదా ముఖ్య నామ సంతాచ దర్శన హే భగవాన్ హే మహాత్మా జ్ఞానదేవ్ నీలాంటి మహాత్ముల యొక్క దర్శనం ఎంతమంది జనులు ఉన్నారు కూడా మన కూడా భక్తులంతా ఉన్నారు వాళ్ళందరూ కూడా దాహంతోనే ఉండరు వాళ్ళ దాహం తెచ్చాల్సినటువంటి వాడు కూడా జనార్దనుడే నాలో వాళ్ళలో నీలో అందరిలో ఉండేటువంటి వాడు త్వయ్యి మయి చా అన్యత్ర ఏకో విష్ణు ఆ పరమేశ్వరుడే ఉన్నాడు త్వయ్యి నీలో మయి నాలో చా అన్యత్ర అందరిలో కూడా నా ఉన్నాడు ఆయన కీర్తించడమే నాకు తెలుసు ఆయన పాదాల దగ్గర పడి నాకు తెలుసు నిత్య తుజ మహాద్వారీ నామణిత్వరి కీర్తన గజీ స ప్రేమా అర్థ ఉన్నాడు లోతుగా ఏ జలమైతే బావిలో ఉందో చిరక రూపాన్ని ధరించి ఈయన వెళ్ళి పానం చేసి వచ్చాడు ఈయన పాడుతూ ఉంటే విటలా విటలా సదా ముఖే నామ ఆ జలం పైకొస్తోంది అలా వస్తుంది ఇది సార్ ఇది సిద్ధత్వం తీరా పైకొచ్చింది ఇప్పుడు అంటాడు నామదేవుడు భక్తులారా అందరూ పానం చేయండి మహాత్మా మీకు కూడా ఇంకో గ్లాస్ కావాలంటే తీసుకోండి అందరూ పానం చేసేసారు ట ఇంత తట్టుకోలేకపోతున్నారు దాహాన్ని అందరూ వెళ్ళి పానం చేస్తే అందరూ అయిన తర్వాత నామదేవుడు వెళ్ళి భగవాన్ జలంలో ఉండేది రసం నువ్వు కదా రసోహమప్ అర్జున అప్సు అహం రసహ నీటిలో ఏదైతే ప్రాణం మనకు ప్రాణాన్ని ఇస్తూ ఉందో ప్రాణాధారం అంటాం కాబట్టి ఆ జలంలో ఉండేటువంటి రసస్వరూపం ఏదో రసోహమప్ సుఖం అంతే నాయన ఆ జలంలో ఉండేటువంటి ప్రాణభావ శక్తి నేనే తాగు ఇప్పుడు అంటాడు భగవాన్ యోగా క్లాసెస్ కానీ నేను రాను నేను రాను మేము వేరే దానికి అలవాటు ఆ రుచి చూసిన తర్వాత ఇంకొకటి మాకు నచ్చదు దేహానికి ఏదన్నా కొద్దిగా ఆరోగ్యం కావాలంటే చేస్తాం కాని వాటి మాకు ఆసక్తి లేదు సిద్ధుల విషయంలో అష్ట సిద్ధులు ఎందుకు మాకు విశ్వాసమే లేదు మాకు కావాల్సింది జ్ఞానం జ్ఞానమేవ సాధన ఇది ఏకే ఇది భక్తి కాబట్టి సిద్ధులు వాడు తను ప్రయత్నం చేసిపోయి నీళ్ల దాగొస్తే పరమేశ్వరుని నమ్ముకున్న వాళ్ళకి నీళ్లే వాటంతటా పరమేశ్వర వాళ్ళ దగ్గరకు వచ్చింది ఎందుకో తెలుసా నీళ్ల రూపంలో ఉండేవాడు కూడా తానే గనక మత్తపరతం నాణ్యత కించదస్తి ధనంజయ భక్తి అండర్స్టాండింగ్ ఆ విధంగా ఉంటది కనుక ఎప్పుడైతే సిద్ధత్వం ఇది సాధ్య రూపం కాదు గనక సిద్ధోభవతి అంటే తాను పరమేశ్వరుని తెలుసుకున్నవాడయ్యాడు పొందినవాడయ్యాడు సిద్ధత్వం అది సిద్ధ వస్తువుని తెలుసుకున్నాడు ఘనత్వా సిద్ధోభవతి అమృతోభవతి నెక్స్ట్ ఇంతకు ముందు అమృత స్వరూపం అన్నాడు కాదు ఎప్పుడైతే భక్తి అమృత స్వరూపం అయిందో అటువంటి భక్తి కలిగినటువంటి భక్తుడు అమృత స్వరూపుడు అవుతాడు అది అది అంటే నా ప్లీజ్ నమర్త్య అమృతం ఈ అమృత శబ్దాన్ని కూడాను రకరకాల రకరకాలుగా మనం వాడతాం ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళాం అనుకోండి సార్ ఎవరింటికన్నా వెళితే కాఫీ ఇచ్చారనుకున్నాను మనకు అన్నయ్య కాఫీ ఎట్లాందంటే చలమా అమృతం ఏంతాగాడు ఇంతకుముందు అంటాడ లేదా చె అమృతం అబ్బా నీ చేత్తో ఎక్కడ ఇదే మాట్లాడతాడు ఎంతమంది చెల్లెళ్ళో మన తెలియ ఎవరింటి తాగినా అమ్మా నీ చేత్తో అది ఇంకేం లేదు అందరి చేతులతో ఇస్తూ ఉంటే రెండు చేతులతో తాగుతాడు ఒక నోరు పెట్టుకొని అర్థమవుతుందే కాబట్టి అమృతం ఏది కాఫీ అమృతం అయితే మాస్టర్ నేను నా తెలీదు ఎందుకంటే ఆయన తెలుసు బికాస్ హీ హాజ్ టేస్టెడ్ నెక్టార్ ఎట్లా ఉంటుందో అమృతం అని తెలుసు కనుక ఎందుకంటే తెలియదాన్ని ఎవడు చెప్తాడు రుచే తెలియదు దాన్ని దాన్ని రుచి ఎట్లా చెప్తాడు మనిషి కాబట్టి ఈయన అమృతం అంటున్నాడు కనుక ఈయన తాగి నాకు తెలియదు నేను తాగలేదు అర్థమవుతుంది కనుక అమృతాన్ని తాగడానికి కష్టం లేదు కదా పోనీ ఆయన స్టాండ్ పాయింట్లో ఒక కాఫీ ఒక గ్లాస్ ఇచ్చాము అనుకోండి తాగాడు ఇంకో గ్లాస్ ఇచ్చాము తాగాడు మూడో గ్లాస్ ఇచ్చాం తాగుతాడా చంపిస్తే గంగాళం పక్కింట్లో నుంచి తెస్తే కొదరి అది ఏది అమృతం కడుపు నిండితే గా చేదు రెండో గ్లాస్ వచ్చేటప్పటికే కాఫీ చేదు అమృతం చేదుగా ఉంటుందని ఈయనొక్కడే డిఫైన్ చేస్తున్నాడు ఇంకెవరు చెప్పలేదు కాబట్టి ఏవైతే మనం ఈ ప్రపంచంలో అమృతాలు అని ఉంటామో అవన్నీ మృతం సార్ మధురమైనటువంటి పదార్థం చేదుగా ఎట్లా మారుతుందో నాకు అర్థం కావడం లేదు కాబట్టి అమృతం అంత మధురమైందైతే ఇంత చేతిగా ఎందుకు మారుతుంది మారేందుకు అవకాశం లేదు కాబట్టి మాధుర్యం ఉండడమే కాదు నశించని స్వభావం కూడా కలిగి ఉండాలి ఆ మాధుర్యం నశించకుండా ఉండాలి అందం ఉండడమే కాదు అది చడని అందం ఉండాలి ఆనందం ఉండడమే కాదు అది నశించినటువంటి ఆనందం ఉండాలి అది నిత్యానందం అంటే కాబట్టి ఇక్కడ సిద్ధోభవతి అన్న తర్వాత భవతి ఇది కేవలం జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనికి మరొక కారణం ఏది తెలిసి రావడం కాబట్టి అపరిచ్ఛున్నం ఇక్కడ మనకు అమృతంగా మనం ఏదంటే తెలుసు పరిచ్ఛున్నం కాఫీ దాగితే ఇంకోటి కావాల్సి వస్తుంది మళ్ళీ ఉదయం చల్లగా ఉంటే గ్రూ కాస్త పన్నెండు గంటలు అయ్యేటప్పటికి ఐస్ క్రీమ్ కావాలంటాడు లేదా ఫ్రూట్ సాలిడ్ కావాలంటాడు ఎందుకో తెలుసా మారిపోయింది ఫ్రూట్ సాలిడ్ కాఫీ కాదు కాఫీ అది కాదు ఇది పరిచ్ఛన్న దోషం లిమిటేషన్ ఉంటుంది అట్లా కాకుండా అపరిచ్ఛిన్నంగా ఉండేటువంటిది అమృతోభవతి అనంతమైనటువంటిది ఏ కాలంలో ఏ దేశంలో ఏ రూపంలో నీకు ఆనందాన్ని ప్రసాదించేది ఏదైతే ఉందో అది అమృతోభవతి అమృత అటువంటి జ్ఞాన భక్తి కలిగినటువంటి వాడు జ్ఞానీ కాబట్టి ఎవడైతే అమృత స్వరూపుడు అవుతున్నాడో వాడు జ్ఞానీ భవతి కాబట్టి అమృత స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పరమ ప్రేమ రూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు అమృతోభవతి అటువంటి వాడు తృప్తో భవతి తృప్తి చెందినవాడు అవుతున్నాడు ఇదే ఒకటి మళ్ళీ అన్ని చూడండి అందువల్ల ఆ తు శబ్దార్థం సా పరమ ప్రేమ రూప ఆ తువని డిఫరెన్షియేట్ చేస్తున్నాడు చూసారా అది చూడాలి ప్రతి చోట ఇదిగో అమృతం అంటున్నాడు కదా మన అమృతాలకి అమృత తేడానికి వచ్చేసింది ఈవెన్ దేవతలు పానం చేసే అమృతం కూడా కాదు సార్ ఇది ఎందుకని దేవతలు అమృతం పానం చేస్తే వాళ్ళు అమరులవుతారు అంతే పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటారు తర్వాత మళ్లీ వచ్చేస్తారు తల్లి గర్భంలో పడిపోతారు క్షీణపుణ్య మర్త్యలోకం విశంతి కనుక అటువంటి అమృతం కాదు ఇది ఇది అమరణ ధర్మ మరణ ధర్మమే లేదు కాబట్టి ఇది ఆత్మస్వరూపం సిద్ధోభవతి సిద్ధవస్తువు ఆత్మ అదే పరమాత్మ అస్మిన్ అనడం ఉద్దేశం అదే అందు పరమాత్మ ఎందు ఆత్మ ఎందు అస్మిన్ పరమ ప్రేమ రూప కాబట్టి సిద్ధోభవతి కనుక అమృతోభవతి అది నశించేది కాదు గనక దేహాలు నశిస్తాయి కానీ ఆత్మ నశించేది కాదు గనక అమృతోభవతి అటువంటి ఆత్మను తెలుసుకున్నవాడు తృప్తోభవతి అన్ని మనకు తెలిసినవే ఫ్రమ్ నోన్ టు దోన్ తృప్తి మనకు తెలుసు తెలీదా మధ్యాహ్నం పన్నెండు వందల తర్వాత తృప్తి అని బాగుంటాయి అది కూడా తృప్తి రకరకాలు పదార్థాలు మనకు కావలసిన రీతిల్లో ఉంటేనే తృప్తి మనకు కావలసినవి ఆ తల్లి గంగ చేసి పెడితే అబ్బా ఓకే కానీ పదార్థాలు మనకు కావలసినవే అయినా ఆ టైంలో ఏ పదార్థాలని పూర్వంచి బాగా తృప్తిగా ఉందని అన్నాడు అవే పదార్థాలు ఉండినా ఆకలి ఉండాలి ఆకలి కూడా ఉంది పదార్థాలు అన్నీ ఉన్నాయి రియల్ ఎస్టేట్లో దెబ్బ కొట్టేసింది అప్పుడు అతృప్తోభవతి తృప్తోభవతి కాదు అతృప్తభవతి ఏది తృప్తేది ఏది ఊరికే కొద్దిగా తింటాడు అది కొద్దిగా చాలే నాకు ఈరోజు ఆకలి కాలేద ఆకలి లోపల తిట్టుకుంటా ఉంటుంది ఎవడరా నువ్వు నీకు తగులుకున్నాను నేను అనవసరంగా లోపల నేను చూస్తున్నాను నువ్వు కాబట్టి మనసుకి కడుపుకి పెద్ద క్వారల్ పెద్ద రత్స అర్థం ఎప్పుడు మీకు పెద్ద కడుపు కావాలంటే అది మనసు వద్దడానికి కారణం ఏంటి ఒకప్పుడు దీన్ని ఇష్టపడ్డ మనసు దీనికన్నా ఎక్కువగా రియల్ ఎస్టేట్ని ఇష్టపడి ఉండదు అక్కడ దెబ్బ తగిలింది సడన్గా ఇప్పుడే ఫోన్ వచ్చింది ఇంకేం రుచి కాబట్టి ఆకలితో ఉండి రుచికరమైన పదార్థాలు డైనింగ్ టేబుల్ మీద ఉండి ఆనందంగా తినాలని పోయేటప్పుడు ఫోన్ ఒకటి జడగొట్టేసింది శబ్దం శబ్దం రుచిని జడగొట్టింది అర్థం అవుతుందా ఇప్పుడు అదే కనుక తృప్తిగా భోంచ్ చేశాడు అనుకోండి అర్థం కావడానికి పదం వాడాను తృప్తిగా భోంచేసాను అనుకోండి ఎందుకంటే అందరికీ తెలిసింది కదా చెప్పాలి మనం అంతా అంటాం కదా అబ్బా తృప్తిగా భోజన చేశాను ఈరోజు ఏంటో నువ్వు చేస్తే అది అప్పుడు ఆవిడ లోపల మనం అనుకుంటాం ఏదో మంత్రం చెప్పుకుంటా మంత్రం కాదు అదో కుతంత్రం అర్థమవుతుందే ఆవిడ పోతా పోతా ఎందుకు తృప్తి ఏమి మిగలకుండా తినేసావు కదా అది చేసి పెట్టింది నేను ఏమి వివరకుండా అది విన్నావు కనుక తృప్తిగానే ఉంటుంది నీ కానీ అవి డబ్బులు తృప్తి చెందాడు కదా పన్నెండున్నరకి ఫోర్ థర్టీకి ఎంతసేపు చెప్పింది టీదమ్మనే చాయ్ దమ్మనే అయిపోయింది అది ఈ తృప్తి అయిపోయింది ఏదైతే తృప్తిగా ఉందో అది అసంతృప్తికి దారితీస్తూ ఉంది సార్ అది వచ్చిన బాధ ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది జీవితం ఉన్నది ఎంత తృప్తిస్తుంది అనేది వేరే విషయం గాని లేనిది బాధిస్తూ ఉంటుంది ఎప్పుడు ఉన్న వస్తువు లేని వస్తువును గుర్తు చేసి బాధిస్తూ ఉంటా కాబట్టి మధ్యాహ్నం తృప్తిగా సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి మళ్లీ అసంతృప్తిలో పడిపోయాడు కాబట్టి ఇటువంటి తృప్తిలో మనకు తెలుసు ప్లీజ్ థింక్ మనం ఎక్కడ తృప్తి చెందినా ఏ విషయంలో సరే ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాడనుకోండి తృప్తిగా అబ్బా అందరు గెలిపించారు మీకు అదొక నమస్కారం బాగుంటుంది ఎంతసేపు ఉంటుంది ఆ తృప్తి అసెంబ్లీలో పోయి కూర్చున్నాను అనుకోండి ఆ రెండు వందల తొంభై మంత్రులు అయ్యేది వాళ్ళని చూడగానే అనిపిస్తుంది తృప్తి హో ఏది ఏ తృప్తి ఏది ఇంతమంది ఉండింది తృప్తి ఇప్పుడేది అయిపోయింది అందరం ఇట్లా గారికి ఇంగింగ్ చేసి గెలిచాం కదా వాళ్ళకి మంత్రి ఇవ్వడం ఏంది నాకు ఇవ్వకపోవడం ఏంటి పోనీ మంత్రి ఇచ్చామనుకోండి తృప్తి మంత్రి పదం వచ్చిందండి అది దేనికి పనికిరాలని మా మంత్రి అనుకోండి అప్పుడు పోర్టుఫోలియో మధ్య డిస్ప్యూట్ నాకు అది ఎందుకు ఇవ్వలేదు ఏమి నాకు హోమ్ కావాలి ఆహా హోమ్లో ఉందే తృప్తి తృప్తి ఉంటే నిజాం కాలేజీకిందుకు వస్తాను ఏమో నాకు ఆనందం అక్కడ ఇవ్వనంత తృప్తి మేము ఇవ్వాలని అందుకని కష్టపడి చెప్తుంటా నేను నా మీద పెట్టుకొని వచ్చారు కదా అక్కడ దొరకంది ఇక్కడ దొరకాలని హోమ్లో ఉంటే హోమ్లో ఏముంది చెప్పండి హోమ్లోనూ లేదు రోమ్ లోనూ లేదు ఎక్కడుంది ఆనందం అనేది తెలుసుకోవాలి ఆనందని సోర్స్ ఆఫ్ ఆనంద ఎక్కడ దానికి మూలం ఎక్కడ హేతు ఎక్కడ దాని స్థానం ఎక్కడ ఇది తెలిసి ఉండాలి కానీ అది తెలిస్తే తృప్తి కాబట్టి ఈ ప్రపంచంలో తృప్తులు మనకు తెలుసు ఏదైతే తృప్తి మనం అనుకుంటామో అది అసంతృప్తిగా మారిపోతా ఉంది దట్ ఇస్ పాయింట్ నారద చూడండి కనుక అమృతోభవతి అమృత స్వరూపుడు అవుతున్నాడు కాదు వీడు తృప్తవతి ఇది ఎటువంటి తృప్తి తెలుసా నిత్యతృప్తోభవతి అది నిత్యతృప్త ఎందుకు నిత్యతృప్త నిరాశ్రయ ఎన్ని కనెక్షన్ ఒకదానికోటి ఒకదానికోటి కనెక్షన్ నిత్యతృప్తి నీకు ఎట్లా వచ్చిందండి నిరాశ్రయ మరొక దాని మీద ఆశ్రయించుకొని లేని నేను నాన్ డిపెండెంట్స్ అర్జున మై ఆసక్త మనహ యోగం యూంజన్ మాదాశ్రయ చూచార పదం మదాశ్రయ నన్ను ఆశ్రయించుకోవాలి నీకు ఆసక్తి స్థానం నేను కావాలి ఆశ్రయ స్థానం నేను కావాలి మదాశ్రయ భగవద్గీత నన్ను ఆశ్రయించుకోవాలి కానీ మనం అనేక విషయాలను ఆశ్రయించుకుంటాం అవి తాత్కాలికమైనటువంటి తృప్తినిస్తాయి మనకు ఇది అనిత్యమైనటువంటి తృప్తి కానీ మనకు కావాల్సినది కాదు భక్తుడు నిత్యతృప్త నిరంతరం తృప్తిగా ఉంటాడు పన్నెండు గంటలకు తృప్తిగా ఉండి నాలుగు గంటలకు అసంతృప్తిగా మారేవాడు కాదు తన తృప్తి మరొక దాని మీద ఆధారపడి దాని మీద ఆధారపడి ఉంటే అది ఉంటే తన తృప్తిగా ఉండగలడు అది లేకపోతే తృప్తిగా ఉండలేడు ఇవి అసంతృప్తులు కనపడతాయి మనకు బాగా చూడండి ఏదైతే మనకు ఉండి ఒక క్షణంలో మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయో అవి దూరమైనప్పుడు మనిషి కలత చెందిపోతూ ఉంటాడు వ్యక్తులు కావచ్చు విషయాలు కావచ్చు ఏవైనా సరే డబ్బు కావచ్చు కాబట్టి అది ఆనందం ఇస్తుందని మనం అభిప్రాయపడ్డాం గనక అవి దూరమైనప్పుడు వాటిని ఆశ్రయించుకొని జీవించాం గనక ఆ ఆశ్రయస్థానాలు దూరమైనప్పుడు మనం కలత సాధారణంగా కనపడుతూ ఉంటది అందువల్ల మై ఆసక్త నీకు ఆసక్తి నా ఉండాలి ఇంతకు ముందు భావం కృతజ్ఞతాభావం అందువల్ల ఆసక్తి వస్తుంది మదాశ్రయ అన్ని సమకూర్చేటువంటి వాడిని నేనే కనుక నన్నే ఆశ్రయించుకొని జీవించాలి ఈ ప్రపంచంలో అక్కడ మనిషి తృప్తిని పొందుతూ ఉంటాడు కాబట్టి తృప్తిగా భోంచేసినా మళ్లీ ఆకలవుతూ ఉంది కాని ఈ తృప్తి కనుక జరిగితే మళ్లీ కోరికలు కదలనివ్వదు అందువల్ల ఎవడైతే ఈ తృప్తిని అనుభవిస్తాడో తృప్తో భవతి అమృత స్వరూపుడైనటువంటి వాడు తృప్త భావితవుతున్నాడై వాణ్ణి ఉపనిషత్తు ఆప్త కామహ అన్నది అంటే సమస్తమైన కోరికలు తీరిపోయినటువంటి వాడు ఎంత వండర్ఫుల్తో ఉంటుంది ఇక్కడ ఒక కోరిక తిరిగితే ఇంకో కోరిక ఉంటుంది అది తీరితే మరో కోరిక ఉంటుంది అది తీరితే మరో కోరిక ఉంటుంది ఎప్పుడు కోరికలు పుట్టుకొని ఉంటాయి ఒకటి తీరితే మరొకటి ఉంటుంది కాబట్టి తీరిన కోరిక ఎంత తృప్తినిచ్చిందో మనకు తెలియదు కానీ తీరిన కోరిక విపరీతంగా బాధపెడుతూ ఉంటుంది కానీ సత్యాన్ని తెలుసుకున్నాడు గనక తనకు కావలసింది హృదయంలోనే ఉంది యో వేద నిహితం గుహాం పరమే వ్యోష్ణు సర్వాన్ కాబట్టి ఆ స్వరూపాన్ని నిహితం గుహాం హృదయ గుహ కాబట్టి తన హృదయంలో ఉండేటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని సిద్ధోభవతి సిద్ధత్వం ఏదైతే సిద్ధించి ఏదైతే ఉందో సిద్ధవస్తువు ఏదైతే ఉందో అది తెలుసుకొని సిద్ధుడయ్యాడు కాదు సర్వాన్ కామాన్ సోష్ణుతే సహ వాడు పొందాడు ఏం పొందాడు సర్వాన్ కామాన్స సమస్తమైన కోరికలు తీరిన వాడయ్యాడు అంత అయిపోయింది అంటే రెండవ కోరిక తీరాల్సినటువంటి అవసరం లేనిటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు కనుక ఇక్కడ తృప్తి ఇది తృప్త భవిష్యామి కాదు అహం తృప్తృప్హం తృప్తోస్మి అవి పదాలు తృప్త భవిష్యామి నేను తృప్తి పొందాలి అంటే భవిష్యత్ అది అంటే ఇప్పుడు తృప్తి అని పడివి అని అర్థం అసంతృప్తితో ఉన్నావు అనర్థం యు ఆర్ ఇన్కంప్లీట్ నో తృప్తోహం అహం తృప్తృప్ అహం తృప్త అస్మి నేను తృప్తిని అయి ఉన్నాను ఎటువంటి తృప్తి అది నిత్యతృప్తస్మి నిత్యతృప్త కాబట్టి ఒక కాలంలో తృప్తిగా ఉండి మరొక కాలంలో తృప్తిగా లేకపోవడం ఒక ప్రదేశంలో ఉండి మరొక ప్రదేశంలో సుఖంగా లేకపోవడం ఒక పరిస్థితిలో సుఖంగా ఉండి మరొక ప్రదేశంలో తృప్తిగా లేకపోవడం ఇవి కాకుండా సర్వకాల సర్వావస్థల ఎందు ఎక్కడ ఉండినా ఏ పరిస్థితిలో ఉండినా ఎప్పుడు చూసినా తృప్తిగా ఉండేటువంటి వాడిని గనక భవతి అది డిఫరెన్స్ ఎవడైతే సర్వ కోరికలు తీరిన వాడు అవుతాడో ఆప్త వాడు కృతకృత్యుడు ఈ పదాలు చూడండి ఆప్త కామహ కృత కృత్యహ పొందిన వాడు చేయవలసిందంతా చేసిన వాడు అయ్యాడు కృతకృత్య చూసారా ఇంకా వాడు చేయదగిన ఏమి లేదు ఈ ప్రపంచంలో చేశాడు అనుకోండి ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ టు ద సొసైటీ అంతే తన తనకంటూ ఏది అవసరం లేదు ఉన్నటువంటి సిద్ధ వస్తువు పరమాత్మ తెలుసుకున్నాడు తానే పరమాత్మ జ్ఞానాన్ని కూడా పొందేశాడు తనకంటూ తాను చేసుకోవాల్సింది ఈ ప్రపంచంలో ఏమి లేదు అటువంటి మహాత్ముడు అటువంటి పురాణ అటువంటి పుణ్య శ్లోకుడు ఏదైనా సరే తన నుంచి కనుక ఒక కార్యం కదిలిందంటే అది సమాజపరంగా ఉపయోగపడాల్సింది కానీ తన కాదు కాబట్టి అది తృప్తి నిత్యతృప్త కాబట్టి మొదట ఆప్త కాముడయ్యాడు తర్వాత కృతకృత్యుడయ్యాడు ఎవడైతే ఆప్తకాముడో వాడు కృతకృత్యుడు ఎవడైతే కృతకృత్యుడో వాడు కృతార్థుడు కృతార్థ కృతార్థోస్మి అహం కృతార్థ అది అర్థం అంతేగాని ఏదో నా జీవితం కృతార్థం అయిపోయాడు అంటే ఏమవుతుంది అసంతృప్తితో ఇది కృతార్థ శబ్దార్థం ఎందుకని అన్ని పొందినటువంటి వాడు అయ్యాడు గనక ప్లీజ్ లబ్ధ్వాపమాన్ సిద్ధోవతి అమృతో భవతి తృప్తో భవతి చూచారా భక్తి మనల్ని ఎక్కడికి తీసుకెళ్లిపోతా అర్థమైతే ఇంకా ఉంది తర్వాత రెండు కూడా అదే వస్తుంది జస్ట్ చెప్తాను ఎత్ ప్రాప్య నా కిచిద్వాంచీ నోచతి నేష్టి నమతే నోత్సాహీభవతి అర్థం చెప్తారా టుమారో ప్లీజ్ ఇప్పటికీ పదిహేను నిమిషాలు ఎక్కువైంది ప్రాప్యాల ఇద్ద లభిస్తే ప్రాప్య ఏది ప్రాప్తిస్తే ఏ సిద్ధభక్తి నిత్య భక్తి ప్రాప్తిస్తే కించిత్ వాంచిన కించిత్ వాంచే కించిత్ కొద్ది కూడాను వాచ్ఛతి కోరడం అనేటువంటిది నా ఇక లేదు జీవితంలో నాకు అది కావాలి ఇది కావాలి స్టార్టే కాదు సార్ అమేజింగ్ అదా ఏం అచీవ్మెంట్ ఇది మనసులో అసలు కోరికే నాకు ఇది కావాలి అనేది స్ఫురించదు నా కించిత్ వాంచది ఏ కొద్ది కూడా ఉండదు నా వాంచతి కించిత్తి నా సోచతి సోచతి నా దుఃఖించడం అనేది లేనే లేదు అయిపోయింది దుఃఖానికి పరిసమాప్తి ఇంకా దుఃఖం తెలీదు నా శోచత ఎవరిని ద్వేషించడం అనేటువంటిది ఉండనే ఉండదు ను వెతికినా దొరకదు అదే జ్ఞాన వైభవం అదే జ్ఞాన వైభవం దట్స్ ద గ్లోరీ ఆఫ్ నాలెడ్జ్ స్వామి రామతీర్థ అంటారు అనుభవంలో నుంచి ఈ ప్రపంచంలో ఎవరా నాకు శత్రు నేను అన్వేషిస్తే ఒక్కరు కనపడడం లేదు ఏంటి అన్నాడు మిత్రుడు ఒకటి దొరకడం లేదంటే అర్థం ఉంది కానీ నాకు శత్రువు ఒక్కడ కనపడడం లేదంటే అర్థం ఎందుకని శత్రువులు లేనివాడే ఉండడు ఈ ప్రపంచంలో అనుకుంటాను అజాత శత్రువు అనేవాడు వెతికినా దొరకడు శత్రుత్వానికి కారణాలే అవసరం లేదు మనం అనుకుంటాం శత్రుత్వానికి కారణాలని అవసరమే లేదు శత్రు ఒక తమాషాగా ఉంటుంది ఇప్పుడు దోమ కుట్టిపోయింది అనుకోండి నన్ను దానికి నాకేం శత్రుత్వం చేద్దాం అర్థమవుతుంది ఒకరు బాగా కలకళలాడుతూ ఉంటే వాళ్ళ జీవితాన్ని చూసి ద్వేషం పెంచుకుంటారు ఇతరులు దీనికి ఏం కర్మా చెప్పండి మీరేదన్నా ఓ బస్సులో ఎక్కితే ట్రైన్లో ఎక్కితే ఫ్లైట్లో ఎక్కితే తెలిసిన వాళ్ళు ఉంటే పక్కనే కూర్చి కూర్చొని కొద్దిసేపు మాట్లాడతారు ఎట్లుందా సరే బాగుందా బాగుంది అది ఉందా ఇది ఉందా ఇదేమైంది అదేమైంది కదా తెలిసిన వాళ్ళే కదా వస్తారు నన్ను ఎవరికి తెలియదు అండి ఆంధ్రప్రదేశ్లో నన్నెవరికి తెలీదా నలభై సంవత్సరాల నుంచి నా పక్కన అక్కడ కూర్చోడు ఏం చేసి చెప్పేది కర్మ చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి దీని వెనక చెబితే మీరు చాలాసేపు నవ్వుకుంటారు నాకు టైం లేదు పెద్ద పెద్దవాళ్ళు లేచి వెళ్ళిపోయారు ఒకే కంప అప్పుడు ట్రైన్లో పోతున్న టైంలో ఒకే కంప ఒక బోగిలో స్పెషల్ బోగిలో ఉంటే అక్కడ విఐపీ ఉన్నాడు నేను ట్రైన్ ఇక్కడే సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నిలబడుకున్నాను మధ్య భక్తులంతా ఉన్నారు మధ్యలో ఒక ఆయన వచ్చి అన్నాడు స్వామిజీ ఏమన్న మీ ఎదురుగా పలానాయన ఉన్నాడు పని ఉండనండి ఎవరొకరు ఉంటారు కదా నాలుగు ఉంటే నాలుగుట్ల నేను ఎట్లా పడుకుంటానా నాది ఒకటే కదా బర్త్ రిజర్వేషన్ ఒకటే కదా ఉంది ఇంక మూడు ఉండే కదా ఎవరొకరు ఎక్కుతారు కదా అది ఎందుకు ఇప్పుడు చెప్పావన్న ఊరికే చదువు అంటే ఆయన విఐపా కదా ఉండని నేను మామూలు ఆర్డనరీ కదా కొంతసేపు మళ్ళీ అతనే పరిగెత్తుకుంటూ వచ్చాడు స్వామిజీ అతను మారిపోతాడు ఇంకో చోటుకొని దేనిక లేదు స్వామిజీ ఆయన టీటీ అని అడుగుతుంటే నేను సరసరా స్వామీజీ ఉండాడు అన్నమాట ఏమిడే నిన్న స్వామీజీ ఉంటే అంటూ నేను నేను అసృశ్యుండే ఇది సృచించడం కూడా లేదు దృశ్యం ఇప్పుడు దాని మీద నువ్వు పడుకుంటావు దీని మీద నేను పడుకుంటాను ఏమో ఆయన వెళ్ళిన తర్వాత అదే సీట్లో ఇంకొక ఆయనకి ఇచ్చాడు ఆయన విఐపీ ఆయన బాబా బాబు నన్ను కూడా తీసుకెళ్లే ఇంకా పెట్టే బాబు ఆయన గారు సుందరచేత ఏమయ్య ఆయన స్వామిజీ అప్పుడు ఇతను వెళ్ళాడ ఇతను అంటాడు మీరు తెలియదు సార్ స్వామిజీ ఎంత బాగా మాట్లాడతారంటే ఏదో ఉపన్యాసం చూచి అక్కడ ఏదో స్ట్రిక్ట్ గా ఉంటాడు డిసిప్లిన్గా అనుకోవడానికి లేదు ఆయనతో ఒకసారి మాట్లాడమంటే ఆయన వదిలిపెట్టాము మనకన్నా ఎక్కువగా వాగుతుంటాడు మీకు మీకు ఆనందంగా హాయిగా ఉంటుంది ఆయనతో వద్దులేనాయన రాత్రిపూట మాకు కొన్ని అలవాట్లుంటాయి యన పేరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయన వెళ్ళాడు అప్పుడు మళ్ళీ ఇతను స్వామి ఆయన కూడా వెళ్ళిపోయాడు స్వామి సార్ విలువీట ఆ ఒక్కసారి జరిగింది అది నాలుగు కాళి అప్పుడు నేను కూర్చొని శంకరుల వారికి పెట్టి ఏకమే వా అద్వితీయం బ్రహ్మ సోయం ఆత్మ చతుష్పాత్ ప్పుడు ఎక్కడైనా ఒక సిటీ బస్ ఎక్కిన ఒకరినొకరు నెట్టు కూడా ఒక జరగండి సార్ జరగండి సార్ అంటారు కానీ ఉన్నవన్నీ నాకు ఇచ్చేసి పోయారంటే ఆయన కృప కాకపోతే ఏంటి చెప్పండి నేను దీని మీద ఒక సూట్ కేసు దాని మీద ఒక సూట్ కేసు దీని మీద ఏం పెట్టాలలో తెలియక అర్థమవుతుంది ఏం చెప్పండి ఏదో ఉంటుంది వాళ్ళకి మనకెందుకు లేబా అది పట్టుదది అది ఏమన్నా వాళ్ళ ఉద్దేశం అది అడిపోతే ఏమన్నా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మట్లాడేమో ఎందుకు వచ్చిన కర్మ ఇదంతా మనకు అది ఎక్కి చావదు మనకి ఇంట్రెస్ట్ కూడా లేదు ఆయనతో ఏం మాట్లాడతాం మనం మన సబ్జెక్టుకు సంబంధించిన లైక్ మైండెడ్ అయితే కూర్చొని మాట్లాడగలమే కానీ బయ్య వీళ్ళు ఎందుకని కాబట్టి నేను ఎక్కడైనా చూస్తాను ట్రైన్లో కానీ నేను బస్సులో ఎక్కేవాని కాదు కానీ ఇప్పుడు కూడా నాకు ఎందుకో బస్సు పట్టదు ట్రైన్లో ఎక్కినా ఫ్లైట్లో ఎక్కినా ఎక్కడెక్కినా ఆ ముందు ఉండేవాళ్ళు కూడా నేను పక్కన ఉన్నానని తెలిస్తే లేచిపోతారు నేను అనుకుంటా నీకు నా మీద ఎంత ప్రేమ అన్నీ చింతన లేకుండా నువ్వే నా కూడా ఉండాలని నీకు స్వార్థం ఎందుకని ఎవరన్నా ఉంటే అది మాట్లాడతారు ఎవరు లేరు నువ్వు నీతోనే నేను మాట్లాడతాను మాట్లాడకుండా ఉండలేదు కదా ఒక్క క్షణం మనసు ఆలోచించకుండా ఉండలేదు కదా ఏం ఆలోచిస్తుంది నిన్ను తప్ప కనుక నా ద్వేష్ఠి ఎవరిని ద్వేషించడు భక్తుడు నా రమతే ఏ విషయమైంది కూడా రమించడు నోత్సాహీభవతి ఇటువంటివన్నీ చాలా తమాషాగా ఉంటాయి నోత్సాహీ భవతి అంటే నా ఉత్సాహీభవతి అంటే ఉత్సాహం లేకుండా ఉంటాడంటే నిరుత్సాహంతో ఉంటాడని అర్థం అందుకని కొందరు భక్తులు చూడండి దీన్ని అర్థం చేసుకుని ఆ విధంగా కూడా జీవిస్తారు కొందరు ఎప్పుడు రా ఏమట్లున్నావు అంటే నా ఉ దీనికి ఎవడొస్తాడు సార్ నీ డెఫినేషన్ కానీ కరెక్ట్ అయితే ఇంకా నా ఉపన్యాసాలు ఎవడిస్తాడు నిరుత్సాహానికే ఉత్సాహానికే ఇక్కడ ఉపన్యాసాలు నీకు జీవితంలో ఉత్సాహాన్ని పొందుతున్నారు మన ఎనర్జీ వస్తుంది అంతేగాని నిరుత్సాహం ఏంటి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఊరికే మీకు అర్థం మాత్రం చెప్పాను కానీ ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి డిఫరెన్స్ సూత్రానికి డిఫరెన్స్ ఉందండి ఎలా అది లభించడం ఇది ప్రాప్తించడం కాబట్టి లభించడం ఏందో ప్రాప్తించడం ఏందో మొదట అర్థం కావాలి తరువాత ముందు సూత్రం అంత పాజిటివ్ గా ఉంది చూడండి ఎలా ఉంటాడో భక్తులు ముందు సూత్రంలో ఉంది సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి ఎట్లా ఉండడం నెగటివ్ అప్రోచ్ చూడతామాట ఎట్లా ఉండకూడదు దీంట్లో తెలుస్తూ నా కించు ద్వంచతి ఏది కోరుకోడు నా సోషతి దుఃఖించడు నేష్టి ద్వేషించడు నమతి విషయ సుఖార్యం లభించడు నోత్సాహిపవతి ఉత్సాహం లేకుండా ఉంటాడు ప్రాపంచిక విషయాలు ఎందు కాబట్టి ఎలా ఉంటాడో ముందు సూత్రంలో ఉంది ఎలా ఉండడో ఈ సూత్రంలో ఉంది ఫస్ట్ది పాజిటివ్ అప్రోచ్ ఇది నెగిటివ్ అప్రోచ్ ఈ రెండు కూడా భక్తుల్లో కనపడతాయి దీని గురించి తెలుసుకోమట్టుమారు పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీష్యం శా